ప్రార్థన చేసాం పరశుద్రు దేవ ఏసయ మీకు వందాలి అయినా సర్వనత్తుడా సమస్త సృష్టి మూలక కూడా ఆది సంబద్రగుదేవా అదృశ్య దేవుని స్వరూపమా ఏసయ్య మీకెంతో వందాలు ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే గొప్ప దేవుడు ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే మేము సమర్పించుకుంటున్నాం నైనా మా జీవితాలు మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాం ఈ దినం నూతనంగా మీ యొక్క అభిషేకం మాకు దయచేమని ప్రార్థించినాం మీ యొక్క వాక్యంలోని సత్యాన్ని గ్రహించలాగినా మా యొక్క హృదయలను సరిచేయండి అపవిత్రి మాకు విడుదల కల్పించండి మీరు తప్ప ఎవరు మమ్మల్ని పరిశుద్ధతలో నడిపించలేదు మీరు పరిశుద్ధులు కాబట్టి ప్రభా మేం కూడా పరిశుద్ధంగా మిమ్మల్ని స్థుతించాలా గనపరచాలా మీ గురించి సాక్ష్యం ఇవ్వాలా అనేక ప్రాంతాలలో ప్రభావ జకరే గ్రంథంలోని ప్రవేశాలు మేము ధ్యానిస్తున్నాం మాకు సహకులు కొని నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము చూపించకపోతే మాకు ఇవేవి అర్థం కావు కాబట్టి ప్రభా వీటిని మేము నేర్చుకొని మా జీవితాలలో దాన్ని అవలంబించుకోవాలా మీ విశ్వాసంలో అంచలంచలుగా మేము ఎదగాల అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని మేము అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సేవా జీవితాల్లో మమ్మల్ని నడిపించి మీ రాకవారి సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ హలూయ ఈరోజు పదవ తేదీ నవంబర్ రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ బాబిలోనియన్ క్యాలెండర్ ప్రకారంగా కూడా ఈ యొక్క సంవత్సరము బైబిలోనియన్ క్యాలెండర్ ప్రకారంగా ముగింపులకు మనం వచ్చినాం జకరే గ్రంథము బబులోని బబులోను కాలంలో దేవుని పిడలు ఏ రీతిగా శ్రమల పాలవుతున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసే ప్రవచనం జకరే కలిగిన దర్శనాలని మనము కొన్ని వారాల నుంచి ఇక్కడ ధ్యానిస్తున్నాం ముఖ్యంగా మొదటి అధ్యాయము లోని దర్శనం మొదటి అధ్యాయము పదవ వచనంలో ఉన్న దర్శనాన్ని మనము కొన్ని వారాల నుంచి జనిస్తున్నాం కనీసము పద్నాలుగు గంటలు ఆ యొక్క వాక్యలను మనం జనించినాం ఈరోజు పదిహేనవ భాగంలోకి మనం వెళ్ళిపోతున్నాం ఇది నా మనము ఎర్ర గుర్రాలకి సంబంధించిన ఎర్ర గుర్రానికి సంబంధించిన ఆ యొక్క దర్శనాన్ని ఆ వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభు మనకి సహాయకూడని మనం విశ్వసించాలా ఎరుపు దేనికి సాదృశ్యము అన్న విషయాన్ని మనం ధ్యానించాలా అదే రీతిగా ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయాన్ని మనము తిరిగి తిరిగి చూసుకోవాలా జకరే గ్రంథము మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము దాని తర్వాత జకరే గ్రంథము ఆరవ అధ్యాయము దాని తర్వాత దానియ గ్రంథం మనం చెప్పగలరా దాని గ్రంథంలో కూడా మనం చూసినాం ఇవే మృగములను లేక ఇవే గుర్రం అని అక్కడ మృగంలాగా చూస్తున్నాం మనం దాన్ని కానీ ఇక్కడనేమో గుర్రం అని చూస్తున్నాం కాబట్టి నాలుగు రకాల గుర్రాలు మీకు కనిపిస్తున్నాయా నాలుగో రకాల మృగములు మీకు కనిపిస్తున్నాయా జకరే గ్రంథం మొదటి అధ్యాయంలోని ఆ యొక్క పదవ వచనానికి వచ్చినప్పుడు ఎర్ర గుర్రము దాని వెనకల పంక్తులలో ఎర్ర గుర్రంలు దాని తర్వాత చుక్కలు చుక్కలు గల గుర్రములు దాని తర్వాత తెల్ల గుర్రంలు అవి నాలుగు పంతులు లేక నాలుగు పంక్తులలో ఉన్న గుర్రాలు అంటే చూడండి బాగా అర్థం చేసుకోండి ఒకటి ముందు దాని వెనకల అన్నట్టు కాబట్టి ఇవన్నీ ఒక సహవాసంలో జీవిస్తున్నాయి అని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఒకదానికి ఒకటి బాగా అర్థం చేసుకొని జీవిస్తున్నాయి అని కూడా మనం అర్థం చేసుకోవాల ఒకదానికి ఒకటి అనుగుణంగా ఉంటాయి అంటే ఒకదాని పట్ల ఒకటి విధేత చూపిస్తున్నాయి అర్థం అన్నిటిని వెంబడించేది తెల మనం పోయిన వారానికి ముగించుకున్నాం పోయిన వారము తెల గుర్రానికి సంబంధించిన వాక్యాన్ని ముగించుకున్నాం కనీసం మూడు నాలుగు గంటలు మనం తెలగురానికి సంబంధించిన వాక్యం మీద ఎందుకంటే మన ప్రభు హృదయము తెలగుర్రం ఉంది కాబట్టి తెలగుర్రము మతపరమైన క్రైస్తవులకు లేక గొప్ప సాదృశ్యం ఎర్ర సర్పములకు సాదృశ్యం తర్వాత నల్లగుర్రాములు అది మనం చూసినాం ఈ రోజు ధీరంగా చూస్తాం దాని గురించి కూడా నల్ల గుర్రాములు ప్రారంభం ఆరవ అధ్యాయంలో అవి తేళ్లకి సాదృశ్యం కానీ చుక్కలు చుక్కలు గల గుర్రము అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారం మనం చూసినాం ఒకరోజు చుక్కలు చుక్కల గుర్రం అంటే ఏ చుక్కలు అనేది జకడే లేదు కానీ జేమ్స్ట్రాంగ్ డిక్షనరీ ప్రకారంగా చుక్కలు చుక్కలు అంటే ఎరుపు నలుపు చుక్కలు గలది అని చూసినాం మనం అక్కడ డిక్షనరీ కాబట్టి స్పెకిల్ ఇంగ్లీష్ స్పెకిల్డ్ హార్సెస్ అని స్పెకిల్డ్ హార్సెస్ అంటే చుక్కలు చుక్కలు గల గుర్రము అని అర్థం కాబట్టి అవి ఏం చుక్కలు అనేది లేదు జకరే గ్రంథంలో ఆ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చూస్తేనే గాని ఎరుపు నలుపు చుక్కలు కలది అనుంది అక్కడ కాబట్టి ఎరుపు నలుపు అంటే నలుపు రంగు కూడా గుర్రానికి ఎరుపు రంగు కూడా ఉన్నది గుర్రం కాబట్టి ఇది రెండు రంగులు గల గుర్రము అది వింతరకమైన గుర్రము అని కూడా అర్థం చేసుకోవాలా కానీ ప్రటన గంధము ఆరవ అధియన వచ్చినప్పటికీ ధూమ్రవర్ణపు గుర్రము అనుంది అంటే ఇంగ్లీష్ లో పేల్ హార్స్ అనుంది పేల్ కలర్ అంటే పాకులు రంగు గలది లేక పచ్చ రంగు గలది పాచిరంగు గలది పాచిరంగు గల గుర్రము అని కూడా అక్కడ కాబట్టి పాచిరంగు అంటే అది వింతకరంగా వింతరకంగా ఉంటది నిన్న దానికి ఈరోజు పొద్దున్నే నాలుగున్నరకే మెలుకొచ్చింద కాబట్టి నాలుగున్నరకు లేచి ఇవన్నీ నేను పాయింట్స్ ఎందుకంటే జేమ్స్టాంగ్ నంబర్ డిక్షనరీ చూడకపోతే మన బోధ అంతా వంకటింకరికి వెళ్ళిపోతా ఉంటుంది కాబట్టి ప్రతి పదానికి దాని రూట్ వర్డ్స్ మనం అర్థం చేసుకుంటేనే ఏ కాంటెక్స్ ఏ స్థితిలో అవి చెప్పబడ్డాయి వాక్యాలు అని మనం అర్థం చేసుకోవాలా పైగా దేవుడు వీటన్నిటిని అనాది కాలంలో నుంచే రహస్యంగా దాచిపెట్టిండు ఎందుకు మన కాలానికి వాటిని విప్పి చూపించడానికి యుగ సమాప్తి చివరిలో ఉంటున్నాం కాబట్టి ఆయన రాక సంబంధించిన సూచనలు అన్ని ఆకాశంలో వింతలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా రకరకాల వింతలు వింటున్నాం మనం అక్కడక్కడ భూకంపములు అక్కడక్కడ కరువులు అక్కడక్కడ యుద్ధాలు యుద్ధ సమాచారాలు ప్రపంచమంతటా అభ్యంతర పడి ఒకరిని ఒకరు అప్పగించుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి మతైసు వార్త ఇరునాలు అధ్యాయంలో ప్రభు చెప్పిన ఆ సూచనలు అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా యుగ సమాప్తికి మనం దగ్గరకు వచ్చినాం అని మనం అర్థం చేసుకోవాలా అందుకని ఇవన్నీ మనకు అర్థం ఎందుకంటే మన తాతలకి ఇవి అర్థం కాలేదు మన తండ్రులకి ఇవి అర్థం కాలేదు మన పాశాలకి ఇవి అర్థం కాలేదు కానీ మన కాలంలో ఇవి ఎందుకు అర్థం అంటే ఆయన ముద్రలు విప్పిండు కాబట్టి ఆయన విప్పకపోతే వీటిని మనం అర్థం చేసుకోలేము ఈరోజు ఉదయం అదే చూసిన ధ్యాని దానియాలు ప్రభువు నాకు ఇవేం అర్థం కావట్లేవు అంటే నీకు అర్థం కానవసరం లేదు ప్రభుత్వం దానియాలు ఎందుకంటే నీ కాలం సమస్య కావు నువ్వు దాన్ని ముద్రించేసేయి అన్నాడు అంతే కొన్ని విషయాలు వచ్చినప్పటికీ యోహాను భక్తుంతో అంటున్నాడు అది నేను చూసిన ప్రాణ గ్రంథంలో ఈరోజు యోహాను భక్తుంతో ఇవి ముద్రించేసేయి యోహాను భక్తుంతో కూడా చెప్తున్నాడు ప్రాణ గ్రంథంలో వీటిని ముద్రించేసేయి అంటే యోహాను కాలంలో కూడా అవి విప్పబడలేదు శిష్యుల కాలంలో అవి విప్పబడలేదు ఈ ముద్రలు విప్పబడలేదు కాబట్టి మళ్ళీ ఎప్పుడు విప్పబడ్డాయి ఇప్పుడు నీకు అర్థమవుతుంది మన కాలంలో మన టైంలో విప్పబడుతున్నాయి ఇవన్నీ కాబట్టి ఒక గొరపిల్ల మన ప్రభు తప్ప ఎవరు కూడా యోగ్యుడు కాదు ఈ ముద్రలు విప్పడం ఎందుకంటే ముద్రలు వేసేవాడనే ముద్రలు విప్పేవాడు కూడా ఆయననే నోవా జలప్రలయ కాలంలో దాని తలుపులు మూసేసిన అతనే తెరిచిన కూడా అతనే నోవా ఏం చేయలేకపోయాడు బయట ఉన్న వ్యక్తులు ఎవరు కూడా దాన్ని తెరవలేకపోయినారు కాబట్టి దేవుడు ముగిసిన వాటిని మనుషులు తెరవలేరు దేవుడు తెరిసే ద్వారాన్ని మనుషులు ముగియలేరు అన్న విషయం మనం అక్కడి నుంచి నేర్చుకుంటాం కాబట్టి ఇవన్నీ ముద్రలు విప్పబడినవి మన కాలంలో కాబట్టి మనకి అర్థం అవుతున్నాయి ఇక్కడ ఒక మతీ కూర్చున్నాడు అనుకోండి ఖచ్చితంగా పిచ్చి పడుతుంది ఇవి ఏవి కూడా అర్థం కావాలి ఎందుకంటే ఎక్కడ కూడా చెప్పబడలేదు ఈ వాక్యాలు ఏ టీవీ ప్రోగ్రామ్స్ ఎలా వినబడలేదు ఏ రేడియో ప్రోగ్రామ్ లో మీకు కనిపించావు వినిపియావు ఏ పుస్తకాలకు మీకు ఉండవు ఎందుకు మనకి దేవుడివి చూపిస్తుందంటే ఆ ముద్రలు మన టైంలో విప్పబడుతున్నాయి దురదృష్టం ఏంటంటే ఈ ముద్రలు విప్పబడే టైంలో మతపరమైన క్రైస్తవులు ఎక్కడో ఉన్నారు ఆయన వాక్యంలో లేరు ఆయన సత్యాన్ని వెంబడిస్తలేరు వాళ్ళు ఈ లోకాన్ని వెంబడిస్తున్నారు ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలా ఆస్తులు సంపాదించుకోవాలా పెద్ద పెద్ద చర్చలు కట్టుకోవాలా ప్రాపర్టీ సంపాదించుకోవాలా కోట్స్ కోట్ల చుట్టూ తిరగాల అకౌంట్స్ మేనేజ్ చేసుకోవాలా ఆడిటర్ని మేనేజ్ చేసుకోవాలా వాళ్ళ మైండ్ అంతా వాటి మీద ఉంది కాబట్టి వాళ్ళు ఇవి గ్రహించలేరు మన ప్రభు పుట్టే కూడా జరిగింది అదే చరిత్రలో ఆయన పుట్టే టైంకి ఇస్పాసాయిని గుర్తించలేకపోయినారు మొత్తం దేశమంతా ఎన్ని ప్రవచనాలు ఆయన పుట్ట ఆయన పుట్టుకకు సంబంధించి దగ్గర దగ్గర ఐదు వందల ఆ ఐదు వందల విన్న వాళ్ళందరూ ఆ కాలంలో ఎవరు కూడా ఆయన పుట్టే టైంకి గుర్తించలేకపోయినారు కేవలం రెండు కుటుంబాలే ఆయన పుట్టుకని గుర్తించగలిగినాయి జకరియా ఎలిజబెత్ ల కుటుంబము యూసెఫ్ మరియల కుటుంబం మరియ గర్భంలో పుట్టిండు కాబట్టి ఈ రెండు కుటుంబాలు తప్ప ఏ కుటుంబం కూడా దేశం అంతటా ఈ సృష్టికర్త ఈ లోకంలో పుట్టు పుడుతున్నాడు అన్న ప్రవచనం విని ఆయన పుట్టే టైంకి అక్కడ ఆయన పుట్టుకకి స్థలం కూడా ఎవ్వడి ఇవ్వలేకపోయాడు ఎందుకంటే గ్రహించలేదు ఆ టైంలో ఈ యుగ దేవత ఈ లోకపు దేవత వారికి గుడితనంగా కల్పించింది కాబట్టి వాళ్ళు గ్రహించలేదు మనుషు కుమారుడు తిరివచ్చినప్పుడు కూడా అట్లానే ఉంటుంది అన్నాడు మన ప్రభు చెప్పింది ఆ విషయం ఆయన వచ్చే టైంకి ఎవడు గుర్తించాడు అంట ఎందుకు నోవా జల ప్రళయ కాలం సూచన విషయంలో అదే చెప్పింది నోవా జల కాలంలో కూడా ఎవడు గుర్తించలేదు జలం ప్రళం వచ్చాడు దాన్ని గ్రహించలేకున్నారు యథావిధిగా జీవిస్తారు మనుషులు తింటూ తాగుచు నారు నాటుచ్చు అమ్ముచు కొనుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికి ఇచ్చు యథావిధిగా జీవిస్తున్నారు కానీ ఎవడు గుర్తెరగలే ఎవడు గుర్తెరగని సమయంలో జలపల్ల వచ్చి వారిని అందరినీ కొనిపోయింది అలాగనే మనసుకుమన్ రాకుండా కాబట్టి ఎవడు గురితెరగని తాళము అనే విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపం చేస్తుంది కానీ మనం గుర్తించాల మన బాధ్యత నువ్వు ఎంతగా ప్రయాసం పడుతున్నా ఈ లోకంలో దేని కొరకు తపన పడుతున్నా కానీ దీని కొరకు నువ్వు తపన పడకపోతే నీ ప్రయాసము వ్యర్థం ఒకడు సర్వస్వం సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టే వానికి ఏం లాభం లేదు నువ్వు ఈ లోకంలో ఎంత ప్రయాసపడి ఎంతగా సాధించి ఎంత సంపాదించుకున్నా నువ్వు ప్రభువు సన్నిధిలో లేకపోతే నీకు ఏమీ లాభం ఉంటుంది నీ లాభం ప్రవచించలేదా ప్రభు అంటే నువ్వు ఎవ్వడు మీరు నాకు తెలియదు అంటాడు నువ్వు నాకు తెలియదు నేను నిన్ను గుర్తెరగానే అంటాడు ఎందుకు గుర్తెరగడు ఆయన ముద్ర నీ మీద లేదు కాబట్టి లేదు ప్రభు నేను ఏ సభంది పర్షత్మ పొందుకున్న కృపాలనకున్నయ్ భాషల స్థుతించిన గణపరిచిన ప్రవచించిన దయ్యంలను వెలగొట్టిన రోగులను స్వస్థపరిచిన మీరు ఎవరోనా తెలియదు సేవకులను పట్టుకొని ప్రభు ఆ రీతిగా ఆ సేవ జీవితం వృధా కాబట్టి మీరు సున్నం కొట్టిన సమాధులు మీరు ఎప్పటికీ పర్లోక రాజ్యానికి పోరు పోయేవాడిని పోనియరు అని ఆయన తీర్మానించేశాడు కాబట్టి సర్పంలు ఏ రీతిగా కూడా పర్లోక రాజ్యంలో పోలేవు అవి ప్రయత్నిస్తుంటే కొండలెక్కడానికి కానీ పడిపోవలసినవి అవి అవి ఎప్పటికైనా పడిపోవలసినవి అవెక్కలేవకుండా ఎందుకంటే శివుని పరత్వం మీద నివసించే వాళ్ళు పరిషదులు నిష్కలంకంగా ఉన్నవాళ్ళు వారి మీద ఏ నింద లేదు వారు ఈ లోకపు స్త్రీ సాంగత్యం అంటే మతపరమైన జీవితము ఆచారబద్ధమైన జీవితపు సాంగత్యంలో లేనివారు వాళ్ళు స్త్రీ సాంగత్యంలో అపవిత్రమైన వాళ్ళు కాదంటే మతపరమైన జీవితము ఆచారబద్ధమైన జీవితాలలో వాళ్ళు ఉన్నవాళ్ళు కాదు ధర్మశాస్త్రము కింద బానిసల్లాగా ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు మనము ధర్మశాస్త్రము లోన ఉన్న వాళ్ళము మనం స్వాతంత్ర్యం పొందుకున్న వాళ్ళము ఆయన మరణ భూస్థాపన పునరుదనం ద్వారా కాబట్టి మనమే అతనితో పాటు నిత్యము సేను పరతమైన ఈ క్షణం మనం మన తీర్మానం మనకి ఉండాల కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క ఎర్ర గుర్రానికి సంబంధించిన వాక్యాన్ని దీర్ఘంగా ధ్యానించడానికి ప్రయత్నిస్తున్నాము ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము మూడు నాలుగు వర్షాలలో ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి మనం చూసుకుందాం ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన ఒక చూడండి ఎరనిదైనా వేరే ఒక అంటే ఇంకొకటి అంటే దానికంటే ముందు ఒకటి ఇదొకటి వేరే ఒక ఎర్రనిదైన వేరే ఒక గుర్రము బయలు వెల్లెను జకరే గ్రంథంలో చూస్తే అది పంక్తిలో నిలబడింది ఇక్కడ ఏం చేస్తుంది బయలు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు మీరు అర్థం తీసుకోవాలా జకరే గ్రంథము జకరే ప్రవచనాలు మన ప్రభు పుట్టక ముందు ఆరు వందల యాభై సంవత్సరాల క్రితం అంటే ఈ రోజుకి రెండు వేల ప్లస్ ఆరు ప్లస్ పదిహేను సంవత్సరాలు ఇది పదిహేను రెండు కదా కాబట్టి రెండు రెండు వేల సంవత్సరాల క్రితము ప్రవచించబడ్డది దగ్గర దగ్గర రెండు వేల ఆరు వందల అరవై ఐదు సంవత్సరాల క్రితము జగర్య ప్రవచించిండు ఏమంటే ఇవన్నీ ప్రపంచమంతటా తిరిగి వచ్చి వాటి వాటి పంక్తులను నిలబడ్డాయి ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర జగరి నిలబడిండు ఏది ప్రభు నాకు అర్థం కావట్లేదంటే వార్తలు చెప్పిస్తా అని చెప్పి ఇచ్చిండు ఆ వాక్యం మనం ధ్యానించాం ఒక రోజు ఇక్కడ కాబట్టి అవి అక్కడ పంక్తులలోచ్చి నిలబడ్డాయి ఇప్పుడు ఏం జరిగినాయి ప్రకటం గంధంకి వచ్చినప్పటికీ ఆ గుర్రములు బయలు వెళ్ళను రెండు ఆరు వందల యాభై సంవత్సరం దగ్గర దగ్గర పట్టింది ఇవన్నీ ఈ లోకంలోనికి వెళ్ళిపోవడానికి కాబట్టి ఇప్పుడు ఈ లోకంలోనికి ఎందుకు వెళ్ళిపోయినాయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవెందుకు వెళ్ళిపోయినాయి కాబట్టి అర్థం చేసుకోండి మన తాతలకు ఎందుకు ఇవి అర్థం కాలేదు మన పూర్వీకులకి ఎందుకు ఇవి అర్థం కాలేదు శిష్యుల కాలంలో ఎందుకు ఇవి అర్థం కాలేదు యోహాను భక్తునికి చెప్పిండు ముద్రించేసి యోహాన్ యోహాన్ ఇవి ముద్రించేసే అని చెప్పిండు యోహాను అడగలేదు ప్రభు ఎందుకు ముద్రించమంటున్నావు దానిలో అడిగాడు నాకు ఇవి అర్థం కావట్లేదు కాబట్టి నీకు అర్థం కావాల్సిన అన్నాడు యూహాను అడగలేదు ఎందుకంటే వ్యూహాన్ని తెలుసు దేవుడు ఒక ప్రాణా ఒక ప్రణాళిక అని కోరికే వాటిని ముద్రిస్తున్నాడు కాబట్టి ముద్రించేస్తే యోహాన్ అంటే యోహాన్ని సీల్ చేసి పెట్టేసేయండి అంటే దేవుడు అధికారం ఇచ్చింది ఆ వాక్యం కానీ వ్యూహానికి కూడా అర్థం కావన్నీ కానీ మన కాలంలో ఇవన్నీ ఇప్పుడు దేవుడు మనమేం యోహాను భక్తుని కంటే గొప్పవలం కాదు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా మనము ఏ ప్రవక్త కంటే గొప్పవాళం కానే ఇక్కడ అసలు మనం ప్రవక్తలనే కాదు ని కేవలము ఆయన ప్రేమ ఆయన కృప వలనే ఇవన్నింటిని మనకి బయలుపరుస్తున్నాడు ఎందుకు బయలుపరుస్తుండే మనము ఇంకా దీనస్థితిలో ఇంకా తగ్గించుకొని ఆయన కొరకు జీవించడం కొరకు వీటిని అనేకులకు ప్రేమతో ప్రకటించడం కొరికే మనకి ఇవన్నీ చూపిస్తుండే నీ గొప్పతనం బట్టి కాదు నీ చదువు నీ యొక్క స్థితిని బట్టి కాదు ఆయన నిన్ను ఏ రీతిగా చూస్తున్నాడు తల్లి గర్భనం ఉన్నప్పుడే చూసి తల్లి గరిపణ ఉన్నప్పుడే నేను పిలుచుకున్నాడు కాబట్టి ఎందుకు పిలుచుకున్నాడు అనే విషయం ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరిని తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిలుచుకున్నాడు నువ్వు ఎక్కడ పుట్టినా ఏ దేశాలలో పుట్టినా ఏ మతం ఏ కులంలో పుట్టినా అది చల్లవు ఆయన ప్రతి ఒక్కరిని పిలుచుకున్నవాడు ఆయన అందరి వచ్చిన వాడు కాబట్టి ఈ విషయాలు అందరికి అర్థం కావాల్సిందే దురదృష్టం ఏంటంటే ఇవి అర్థం కాని స్థితిలో ఉంది మతపరమైన క్రైస్తవ జీవితం వాళ్ళకి ఇవి అర్థం కావు ఎట్టి పర్సెంట్ వాళ్ళకి అర్థం కావు ఎందుకంటే వాళ్ళ పాస్టర్స్ ఇవి చెప్పారు ఆదివారాల ఆదివారాలు ఈ వాక్యాలు చెప్పారు ఆదివారాలు ఆదరణకరమైన వాక్యం చెప్తేనే మనుషులకు మంచిగా ఉంటుంది దేవుడిని సమృద్ధిగా ఆశ్రయించబోతున్నాడు దేవుడు నీకు సమృద్ధిగా ఇది ఇవ్వబోతున్నాడు అది ఇవ్వబోతున్నాడు అంటే మనుషులు వినడానికి పోతారు దేవుడు నిన్ను శపించబోతున్నాడు దేవుడు నిన్ను తనబోతున్నాడు దేవుడిని చంపబోతున్నాంటే కూడా నొస్తాడు ఆ ఇక్కడ జరిగే వాక్యం అదే ఎందుకు మతపరమైన క్రైస్తవులకు మనం చెప్పే వాక్యం ఇష్టం ఉండదంటే క్రైస్తవులు అందరూ అన్న అన్న వాక్యాలను మనం చూపిస్తే ఎవరునే వీటి ఏ పాస్తో ఒప్పుకోడు ఎంత భక్తి ఎంత నిష్ట ఉన్న పాస్తరు కూడా ఈ వాక్యాలు ఒప్పుకోడు ఎందుకో తెలుసా ఈ యుగ వారికి గుడితనంగా కల్పించింది లేని వాటిని నమ్ముతారు ఉన్న వాటిని నమ్మరు ఉన్నవి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కళ్ళకి పొరలు ఉన్నాయి కానీ మన పొరలు విడిపోయినాయి కాబట్టి పొరలను తీసేసిండు కాబట్టి మనం వీటిని మనం ఏం గొప్పలం గానే కాదు మనం తీర్మానించుకున్నాం వీటిని కొరకు వాళ్ళు తీర్మానించుకోలేదు అంతే తేడా మనం స్పెషల్ కానే కాదు ఈ విషయం ఎప్పుడూ అర్థం చేసుకోవాలా ఇంతగా ఇవన్నిటి మనకు బయలుపరుచుండు ఏ చర్చలో బయపరచనివి అంటే మనం ఏం స్పెషల్స్ కానే కాదు వాడు చూస్తలేడు అంతే నువ్వు చూస్తున్నావు అంతే అంతేగాని ఆయన దృష్టిలో నువ్వేం స్పెషల్ కాదు ఆయన దృష్టిలో రక్షణ పొందిన స్పెషలే అందరినీ యాచకులుగా తీసుకున్నాను ఉందా వాక్యం కాదు నేను ఒక్కరినే పాసారంటే నువ్వు అబద్ధిపుణ్వి నేను ఒక్కరినే పాసారంటే మన వాక్యం అబద్ధమా అందర్నీ యాచక సమూహంగా తయారు చేసుకున్న మనిషి పేతని చెప్పిండు ప్రతి ఒక్కడు సేవకుడే ప్రతి ఒక్కడు యాజకుడే దేవుని వాక్యం ప్రకారంగా కానీ మతపరమైన క్రైస్తంలో పాసర్ ఒక్కడే యాజకుడు తక్కిన వాళ్ళందరూ కిందనే కూర్చోాల లైఫ్ లాంగ్ నువ్వు వృద్ధాప్యమైనా కూడా నువ్వు కిందనే కూర్చొని వాక్యం విని వెళ్ళిపోవాలి కానుకలేసి వెళ్ళిపోవాలి అంతే కానీ నువ్వు ఎప్పుడు సేవకుని కావద్దు అందుకు వాళ్ళు సర్పణలాగా తేకొస్తున్నారు ఎందుకంటే దేవుని వాక్యానికి విరోధం వాళ్ళు మీరు శిష్యులని చెయ్యండి అంటే వాళ్ళు చేయలేరు కొన్నిసార్లు ప్రిటెండ్ చేస్తారు ప్రిటెన్షన్ అంటే ఏమంటారు తెలుగులో ప్రిట్ ఏంటంటే ఏదో చేస్తున్నట్లు చూసి చేస్తారు కొన్నిసార్లు నిజంగానే ప్రవచిస్తారు కొన్నిసార్లు నిజంగానే యథార్థంగా ఉన్నట్లుంటారు కానీ తక్కిన సమయంలో అట్లుండరు ముద్ద అంత మంచిగా ఉన్నా కొంత పిలుపు అంత పిలిసిపోతుంది నువ్వు ఒకసారి ఎంతో పరిశుద్ధంగా ఉండి ఎంతో పవిత్రంగా ఉండి ఇతర టైంలలో పవిత్రతలో ఉంటే నువ్వు పరిశుద్ధంగా అయిపోతావా కానీ కాబట్టి అంతకంతకు చెడిపోతా ఉంటారు కాబట్టి దేవుడు ఆరి ఆ విధంగా వాళ్ళని ముద్రించేసి వాలని సమాధుల్లాగా తయారు చేసి అంటే వాళ్ళ లోపల ఎముకలు తప్ప ఏముండవు అని చెప్తున్నాడు అంటే జీవం లేదు మీలో చిన్నం కొట్టిన సమాధులు అంటే సమాధులలో ఎముకలు తప్ప ఏముండవు ప్రాణం ఉండదు జీవం ఉండదు కాబట్టి అక్కడ పోయి ఎందుకు పూజ చేస్తారో మనుషులకు అర్థం కాదు కౌలు కాదు సౌలురాజు బైబల్ లో చూస్తాం మనం ఫస్ట్ టైం సమాధులకు పోయి పూజ చేయడం దేవునికి అందుకే సౌలు అంటే చాలా అసహ్యం పుట్టింది ఎంతగానో అయన అభిషేకించి ఏర్పరచుకున్నాడు ప్రవక్తల శిష్యులలో ఒకనిగా తయారు చేసుకున్నాడు ప్రవక్త శిష్యులతో పాటు కలిసి ప్రవచించినవాడు ఇస్రాయల్ దేశం మీద ఫస్ట్ రాజ్యం కానీ రాజ్యం పోగొట్టుకుంటూ ప్రాణం సూసైడ్ చేసుకుని చచ్చిపెండు అంత గొప్ప భక్తుడు అంత గొప్ప దేవుని బిడ్డ సూసైడ్ చేసుకుని చచ్చిపెండు మళ్ళా అబద్ధం చెప్పిస్తున్నాడు వాటితో పణంతో కాబట్టి ఈ గుర్రంలో బయలుదేరిపోయినాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం సంవత్సరాలు దరిదాపు తర్వాత అవి ప్రపంచమంతటా వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయినాయి అన్న విషయమే నువ్వు అర్థం చేసుకోలే అవి వాటికి అధికారం ఇచ్చాడు దేవుడు అని చూడండి నాలుగో వచ్చినప్పుడు భాగంలో మనుషులు ఒకడినొకడు చంపుకొనట్టు నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడను చూడండి మనుషులని ఒకరినొకరు చంపుకొనేటకు ఈ గుర్రం నకి అధికారం ఇచ్చిండట మీరు చెప్పాలా అధికారం ఇవ్వబడినంటే ఎవరిస్తారు అధికారం మన ప్రభు పిలాతో సన్నిధి నిలబడ్డప్పుడు పిలాతో నువ్వు ఇట్లా మౌనంగా ఉంటే నువ్వు మాట్లాడావా నువ్వు నాతో మాట్లాడావా అని అడుగుతావు అంటే నన్ను మాట్లాడకపోతే చివరిగా ఉంటాడు వాళ్ళందరిని మీద నేరాలు మోపుతున్నారు కదా నువ్వు మాట్లాడకపోతే నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోకపోతే ఎట్లా అంతగా చెప్పినాక చివరికంటాడు నిన్ను విడిపించడాకు నాకు అధికారం ఉంది తెలుసా అంటే ఆయన లెవెల్ చూపించుకుంటున్న పిలా రోమన్ జడ్జ్ కదా రూలర్ అప్పుడు ప్రో అంటున్నాడు ప్రతి అధికారం ప్రతి అధికారం ఈ లోకంలో పయనించి రావాల్సిందే ఎవ్వడికైనా అధికారం ఈ లోకంలో పయనించి రావాల్సిందే నీ అంతటా నువ్వు ఏం తెచ్చుకోలే అధికారం అని చెప్తుండు ప్రతి అధికారం ఈ లోకంలో పయనించి రావాల్సిందే అంటే ఈ లోకంలో ఎవడికైనా భక్తి పరునికైనా దొంగకైనా దొరకైనా మంచివాడికైనా చెడ్డవాడికైనా అధికారం ఇవ్వాల్సింది ప్రభువే ఈ విషయం బాగా అర్థం తీసుకెళ్ళాల మనం ఫరుకి అధికారం ఇచ్చింది ప్రభువే నెబుక అధికారం ఇచ్చింది ప్రభువే హేరోదికి అధికారం ఇచ్చింది ప్రభు ఆ బబులు రాజులకి అధికారం ఇచ్చింది ప్రభువే అసలు రాజులకి అధికారం ఇచ్చింది ప్రభువే అమాయకులకు అధికారం ఇచ్చింది ప్రభువే తన బిడ్డలని శిక్షించడానికి కొరకు అనిలకి అధికారం ఇచ్చింది దేవుడు పాదా కాలం అంతాదే న్యాయాధిపతుల కాలం అంతా అదే దేవుడి బిడ్డలు తప్పు చేస్తే అనిలకి అధికారం ఇచ్చింది వాళ్ళని కొట్టడానికి తనడానికి బానిసలాగా తీసుకోవడానికి వాళ్ళ ఇండ్లు దోచుకోవడానికి వాళ్ళ ఆస్తులు దోచుకోవడానికి దేవుడే అధికారం ఇచ్చింది ఎందుకంటే దేవుని విధానము మనం ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి ఆయన తన బిడ్డల్ని ఏరీతిగా శిక్షిస్తాడు అన్నప్పుడు తను డైరెక్ట్గా వచ్చి శిక్షిస్తే మనం బ్రతకలేం మాడి ఆ సీఎన్ఐ పర్వతం మీద అడుగు పెడితేనే అది మొత్తం పర్వతము అగ్నితో దగదగగ కాలిపోయింది కదా దగదగ మండిపోయింది అగ్ని ఆయన ఈ లోపంలో అడుగు పెడితే మొత్తం మండిపోతుంది అంత పవర్ ఆయన సృష్టికర్త ఈ సృష్టి ఈ సృష్టి మనం భరించలేదు ఆయన ఈ లోకంలో దిగొచ్చినట్టే అది భరించలేదు కాబట్టి ఆయన డైరెక్ట్గా వచ్చి మనల్ని శిక్షిస్తే మనము అసలు కళ్ళకి కనిపించకుండా పోతాం కరిగిపోతాం కాలిపోతాం ఒక డ్రాప్ కూడా కనిపించకుండా అంత పవర్ఫుల్ గాడ్ అయినా కాబట్టి ఆయన ఆ రీతిగా శిక్షించాడు అందుకనే ఆయన ఏ రీతిగా శిక్షిస్తానంటే నువ్వు ఎవరితో ఎవరి గురించి అయితే భయపడుతున్నావో వాని ద్వారా నీకు శిక్షిస్తాడు అప్పుడు వాడిని ఎంటబడ్డప్పుడు ప్రవ్వా నన్ను కాపాడు ప్రవ్వా నన్ను క్షమించు ప్రవ్వా అప్పుడు నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తావు అప్పుడు నువ్వు రక్షిస్తాడు కానీ నువ్వు మళ్ళా యథావిధిగా జిగుతా ఉంటావు అది ఇసాల్ ఫైల్ శారీరకంగా ఉన్న అందరూ అట్లా జీవించారు ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఉన్న ఇసాల్పాయలు స్పిరిచువల్ ఇసాల్స్ అంట మనం కదా మనం ఆత్మీయ ఇసాల్గా క్రైస్తవులు అందరూ కూడా అట్లనే జీవిస్తున్నారు ఏం పార్లేదులే ఎన్నిసార్లు తప్పు చేసినా ఆధ్వర్యం పోయి పాపాలు ఒప్పుకుంటా ప్రబ్బలలో పాల్పొందుతా అనేది ఒక ఆచారం అయిపోయింది వాళ్ళకి పాపాలు చేస్తాడు ఆదివారం సోమవారం నుంచి శనివారం వరకు ఆదివారం వచ్చి ప్రభలలో పాల్పొందుతాడు ఏమనుంది అర్థం నాకు అల్లరా చాలా మంది చూసినా సిగరెట్ తాగొచ్చు ప్రభలలో పాల్పొందుతాడు త్రాగుడు అలవాటు ఉన్నవాడు ప్రభల్లో పాల్పొందుతా ఉంటాడు అంటే ఆ క్షణం వచ్చి వాడు పాపక్షమాపణ కోరుకుంటాడు పాప క్షమాపణ కోరుకొని ప్రభల్లో పాల్పొందుతాడు మళ్ళా సాయంత్రం పోయి అదే పాపం చేస్తాడు బల తీసుకొని ఒక అర్ధ తర్వాత మళ్ళా బయట పోయి సిగరేట్ దాక్తాడు వాళ్ళు మనం కాబట్టి వాడికి ఖచ్చితంగా శిక్ష వస్తుంది ఎట్లా వస్తుంది శిక్ష నేను అనుకోవచ్చు వానికి ఏ రీతి శిక్ష వస్తుంది దేవుడే ఖచ్చితంగా శిక్షిస్తాడు తన బిడ్డల్ని శిక్షించకపోతే వాళ్ళు శాశ్వతంగా నరకానికి పోతారు కాబట్టి అది ఆయన ప్రేమ ఆయన శిక్షనే ఆయన ప్రేమ మనం కూడా అంతే మన బిడ్డలు తప్పు చేసి ఎందుకు శిక్షిస్తాం ప్రేమ కాబట్టి కాబట్టి దేవుని జీవిత విధానం ఆ ఉంటది సర్పములను తెల్లని అట్లనే వాడుకుంటాడు గొప్ప జనం మీదికి శిక్ష రావాలనుకోరు ఇప్పుడు ఇంకా బాగా అర్థం చేసుకోవాలా సర్పంలను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే చూడండి సరే సర్పములు తీర్మానిచ్చుకుని అట్లా జీవించడానికి వాటిని తీర్మానం కి తగినట్లు దేవుడు నిన్ను నడిపిస్తా ఉంటాడు నువ్వు దయ్యం బిడలాగా ఉంటే భ్రష్టాత్వానికి అప్పగిస్తాడు నువ్వు అపవిత్రతలో ఉంటే మరీ అపవిత్రమైన ఆత్మలకు అప్పగిస్తాడు అనుంది వాక్యం భ్రమ పత్రిక మొదటి అధ్యయంలో నేను చూస్తాం పనికిరాని చెత్త ఆత్మలకి దేవుడు అప్పగించి తన బిడల్ని మొదటి అధ్యయనం చూస్తాం భ్రూమరాష్ట్ర పత్రిక కాబట్టి ఈ యొక్క ఎర్ర బయలుదేరింది అన్న విషయం అక్కడ చూస్తున్నాం ఎట్లా మనుషులు ఒకడినొకడు చంపుకునేటట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇవ్వబడను ఒక వ్యక్తి కానే కాదు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి ఎప్పుడనగా మతము ఎప్పుడు ఒక వ్యక్తి గురించి చూపిస్తా ఉంటది కానీ ఒక గుర్రం కాదు అని మనం చూస్తున్నాం అవి పంక్తులలో ఉన్న ఎర్ర గుర్రం అంటే ఉపరీతిగా ఒక ఒక వ్యవస్థకి సాదృశ్యం కానీ అవి ఎన్నో లక్షల కొద్ది గుర్రాలు అవి కాబట్టి ఒక గుర్రము ప్రపంచమంతటా ఎట్లా పోగలం అట్లా అర్థం చేసుకోవాలి మనం కాబట్టి ఇవన్నీ ప్రపంచం అంతటా విస్తరించినాయి అన్న విషయాన్ని చెప్పిస్తుండే తర్వాత వీటికి ఒక పని అప్పగించింది దేవుడు ఆ పని మీరు అర్థం చేసుకోవాలి ఏందా పని చెప్పండి ఎవరన్నా భూమి మీద సమాధానము లేకుండా చేయుటకు వాటికి అధికారం ఇచ్చింది దానికి సంబంధించిన విషయాలు మనము కొంత దీర్ఘంగా ధ్యానిస్తాము సరే ఇప్పుడు మటుకు ఎర్రది లేక జేమ్స్ నంబర్స్ ప్రకారంగా చూస్తాం కొన్ని విషయాలు ఇప్పుడు ఎర్ర గుర్రము దేనికి సాదృశ్యం అంటే ఎరుపుకి సాదృశ్యం అంటే ఎరుపు ఏషాబుకి సాదృశ్యం ఎందుకంటే బైబుల్ అంతట్లో ఏషాబు ఎర్రని వాడు అనుంది అక్కడ కానీ ఏషాబు జీవించిన విధానం మనం చూసుకున్నాం కదా ఏషాబు తన తమ్ముని మీద ద్వేషం గలవాడు తన తమ్ముని చంపాలా అన్న ద్వేషం గలవాడు కాబట్టి ద్వేషము చంపాలా అన్న గుణగణము ఉన్నది ఇది యేషావు కాబట్టి ఇవన్నీ ఆ యేషావు గుణగణాన్ని దేవుడు ప్రపంచమంతటం మళ్ళా తిరిగి చూపిస్తుండే మనకి ఎందుకంటే ఆ దినంన యాకో ఇస్సాకు నాకు ఇద్దరి పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ యేషావు బయటకు వచ్చాడు దాని తర్వాత యాకోబు బయటకు వచ్చిండు కాబట్టి యాకోబుకి ఏషావుకి ఎప్పుడు పడదన్న విషయాన్ని కానీ యేషావు జీవిత విధానం చూస్తే దేవుడు యేషావు ఏర్పరచుకున్నాడు జ్యేష్ఠో జ్యేష్ఠ కుమారుడు లాగా కాబట్టి యేషావుకే రావాలా ఆ యొక్క కానీ ఏషాగు ఆశ్రద నిర్లక్ష్యం చేసిందన్న విషయాన్ని మనం ధ్యానిస్తాం కదా ఆది కాండంకి వచ్చినప్పటికీ ఒకసారి చూడండి ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఆదికాండము ఇరవై అధ్యాయము ఇరవై వచనం నుంచి మొదటి వాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను అతని ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె ఉండెను గనుక అతనికి ఏషావు అను పేరు పెట్టేరి తల్లిలో పెట్టారు ఇసాకు యాకల్ పేరు కాబట్టి ఏషాగు అంటే కింద ఉంది అర్థం ఏషాగు అంటే ఏముందంటే అనగా రోమము లేక ఎర్రని అని అర్థం రోమము అంటే వెంట్రుకల్ శరీమంతా వెంట్రకలు ఉన్నాయంట పిల్లవాడికి పుట్టినప్పుడు తర్వాత ఎర్రగుండాడంట ఆశ్చర్యం సరే ఇసా తెల్లని వాళ్ళ ఎర్రని వాళ్ళ అనేది తల్లిదండ్రులు ఏ రంగు ఉంటే పిల్లలు ఆ రంగు పుడతారు కదా తల్లిదండ్రులు ఏ రీతిగా ఉంటే పిల్లలు ఆ రీతిగా పుడతారు రంగు కానీ తల్లిదండ్రులు ఇద్దరు తెల్లగా ఉండి పిల్లవాడు అదొక వింత అంతేనా లేదా ఇద్దరు భారవర్తల తెల్లగా పిల్లవాడు నల్లగ పుడితే అదొక అనుమానం ప్రపంచంలో జరిగిన ఇవన్నీ ఇక్కడ కూడా చూపిస్తున్నారు దేవుడు అయితే వారికి ఆశ్చర్యంగా ఉంది ఏంది ఎర్రగబుడ్చిండని ఒక ఒక థియరీ ప్రకంగా ఇషాల్పదలు మనలాంటి రంగు గల వాళ్ళ అని ఒక చరిత్ర ఇష్టాలుపదలు తెల్లవాళ్ళు కాదని ఒక చరిత్ర మన లాంటి రంగు గల వాళ్ళే అని ఒక చరిత్ర కానీ సరే రంగులో ఏముంది ఏం కదా ఏ రంగు ఉంటేనేముంది దేవుని దేవునికి కావాల్సింది హృదయ పరిస్థితి నువ్వు హృదయం తెల్లగుంటే చాలు హృదయం నువ్వు ఎంత తెల్లగబుట్టి హృదయం నెలగుంటే ఏమర్థం ఉంది నరగం పోవడమే కదా కాబట్టి రంగుతో సంబంధమే లేదు మరి విశేషంగా పెళ్లి విషయానికి వచ్చినప్పుడు రంగుల గురించి మనం ప్రయాసపడద్దు లేదా రక్షణ పొందిన లేదా అది చూడాల ఫస్ట్ పాయింట్ కుటుంబంలో ప్రార్థన జీవితం ఉందా లేదా అది చూడాల సెకండ్ పాయింట్ ఈ రెండు అవసరం తక్కిన అన్ని చిల్లర్ ఈ భాషలో చెప్పాలంటే ఫస్ట్ రక్షణానుభవం ఉందా లేదా కుటుంబం మంచిదా లేదా కుటుంబంలో అంతా రక్షణానుభవంలో లేకపోతే అతకి కోళ్ళకి పడదు తండ్రికి కొడుకుకి పడదు మామకి అల్లుడికి పడదు ఏ స్లో గురించి కానీ అతకి కూరలు కొనుక్కుంటే మామకి అల్లుడు కూడా పడదు అందుకే మామ అల్లుల సవాల్ అంటారు కదా వాళ్ళకి పడదు అన్నట్టు ఎందుకంటే అది విధానం అది మామ రక్షణ పొంది కొడుకు రక్షణ అల్లుడు రక్షణ పొందకపోతే పడదు కొడుకు రక్షణ పొంది తండ్రి రక్షణ పొందకపోతే తల్లిదండ్రులకు కొడదు తల్లిదండ్రులకి పిల్లలకు కొడదు కూతురు రక్షణ పొంది తల్లి రక్షణ పొందకపోతే కూతురు పొద్దున్నలేసి దీపం పెడతలేదు సాయంత్రం వస్తే దీపం వెలిగిస్తలేదు పొద్దున్నేసి ఇంటి ముందు చల్తలేదు పడదు సమాధానం ఉండదు ముగ్గు ఏమంటది తల్లి కాబట్టి నేను అయ్యను నేను రక్షణ పోదు అని అంటే ఈమె ముగ్గుకపోవడం ముగ్గు ముగ్గు వేయడం తప్పేముంది ఏకపోవడం తప్పేముంది ఎవరైనా చెప్పండి మతంలో ఉంటే నువ్వు తప్పంటావు అంటే ముగ్గు అది డిజైన్ కదా చెప్పండి ఇంటి ముందు ముగ్గేసుకుంటున్నారంటే ఎవరైనా అంటారంటే ముగ్గేస్తే దయ్యమొచ్చి కూర్చుంటుంది అంటారు మతంలో కదా ముగ్గేస్తే దయ్యం వచ్చి కూర్చుంటుంది పూజ చేసినావా ఏమైనా శ్లోకాలు పలికి ముగ్గేసినావా అర్థం ఉండాలా కదా సరే మన దేశంలో ఇదొక సంస్కృతి మీరు ఈ విషయాలు బాగా తెచ్చుకోలేను పువ్వులు పెట్టుకోవద్దు బంగారం పెట్టుకోవద్దు అని నేను ఎప్పుడు చెప్పను అది మన దేశంలో ఆచారం ఫారెన్ కంట్రీస్లో పెట్టుకుంటారు అవునా పువ్వులు కూడా పెట్టుకోడు వాళ్ళు బొట్టు పెట్టుకుంటారా మీరు బొట్టు పెట్టుకోవడము మంచిదాకా ఆధారేషి నేను ఎప్పుడు సమర్థించను వ్యతిరేకం కూడా చెప్తలేదు తప్పు లేదు అర్థమవుతుందా ఆయన ఇది మన భారతదేశపు సంస్కృతి బొట్టు పెట్టుకున్న తప్పేముంది బొట్టు పెట్టుకోవద్దనేసి నేను చెప్తలేను నువ్వు గుడిలోకి పోయి పూజ చేసుకుని పెట్టుకుంటున్నావు అంటే ఒక క్రైస్తవీ నిన్ను తప్పు లేక ఆచారం మన ఒక కల్చర్ ఏమంటుందని ఆచారం కూడా మనం దాని ఒక సంస్కృతి అంటాం ఇప్పుడు నువ్వు ఎందుకు ఇండియాలో చీరలు కట్టుకుంటుండ్రు చెప్పండి మీరు అది మన మన సంస్కృతి అది ఫారినర్స్ ప్యాంట్లు వేసుకుంటారు లేకంటే స్కర్ట్స్ వేసుకుంటారు మిడ్డీస్ వేసుకుంటారు మనం వేసుకుంటాం లేడీస్ ఇక్కడ వాళ్ళ కల్చరు వాళ్ళ సంస్కృతి వేరే మన సంస్కృతి వేరే కాబట్టి వాళ్ళ సంస్కృతిని మన కళ్ళతో చూడద్దు మన సంస్కృతిని వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూడద్దు అర్థమవుతుంది మీకు నేను చెప్పేది కాబట్టి ఇవన్నీ మనము మనుషుల మీద భారాలు పెట్టి దేవుడి నుంచి దూరం చేస్తున్నాం బాగా అర్థం చేసుకో చూసేటళ్ళకి ఏంది వీళ్ళు ఎట్లున్నారంటారు కష్టం వాళ్ళకు కూడా చూడడం కాబట్టి నువ్వు వాళ్ళకి సువార్త చెప్పలేవు నేను చెప్పే విషయం అది కావాలంటాడు ఎట్లయితేనే ఇంది మనుషుని నేను దేవుని సన్నిధి నడిపించాలంటే వారి కొరకు నేను ఎట్లననే జీవిస్తాను అంటాడు అనడా లేదా చెప్పండి మీరే అక్కడ కొట్లాట శిష్యులకి ఆయనకి ఈయన పోయి వాళ్ళ అక్కడ ఉంది అంటరా అంటరానితనం అక్కడ ఉంది అపష్టకరంలో ఆ అంటరాన్ని వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో కూర్చొని అన్నం తినడానికి ఆయన మీద నేరం మోపేరు జబర్దస్తి గుండు కొరిగించారు శుద్ధీకరణ ఆచరణ అన్ని భరించాడు పౌలు అందుకే శిష్యులలో శిష్యులందరికంటే లాస్ట్ శిష్యుడైన ఈ విషయం మీకు ఎప్పుడు అర్థం కానీ ఎప్పుడు చెప్పలేదు మీకు విస్కర్ యోత్ యూధ చనిపోయినాక పన్నెండు మంది శిష్యులలో ఒకడు వైండు పదకొండు మంది ఉన్నారు కానీ ఆ పన్నెండవ వాడు ఎవరు కావాలా అనేది ఆత్మీయ సూచన శిష్యులేం చేశారు వాళ్ళ సొంత మానవ కల్పితాల చేత చీట్లు వేసి మతియాస్ అనే వ్యక్తిని ఏర్పరచుకున్నారు కానీ దేవుడు మత్యాసని అనే వ్యక్తిని అక్కడ ఆ పని మందిలా జతపరచలే ఇష్కరియోత్ యూదా ఎట్లయితే ఘోరంగా దుష్టునుగా తయారైపోయి వాడు దుష్ట సంతతిని అక్కడ వాక్యం బైబిల్ ఉంది సర్ప సంతానం అని గురించి మాట్లాడుతున్నాడు అతనే మాట్లాడండి దేవుడు దుష్ట సంతానం అని చెప్పిండి ఇష్కర్య వాడు సై వాడు సాతానుడు అని పదం అతనే ఉంది ఆ భాష అంటే ఇష్కర్యోత్ యూధ సంపూర్ణంగా సైతాన్ గా మారిపోయాడు అక్కడ వాక్యం అంటే సైతాను సంపూర్ణంగా అతన్ని ఆవరించింది ఆ కాలంలో కాబట్టి దానికి ఆపోజిట్ గా సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మాభిషేకం ఉన్న వాడిని దేవుడు ఏర్పరచుకోవాలి అక్కడ అందుకు పౌలు పన్నెండు వా శిష్యునిలాగా అంతే ఈ విషయము ఎక్కడ మనం ధ్యానించం పన్నెండు మందిలో పన్నెండు మందిలో ఒకడు ఆ వెలితీలో ఆ గ్యాప్ లో ఇంకొకరిని దేవుడు ఏర్పరచుకుంటూ అతన్ని సౌలు పౌలుగా మార్చబడ్డాడు తర్వాత కాబట్టి అతను ఇస్కర్ యోత్ యుద్ధ ఎంతగా వాడిపోయిండో అంతగా ఆపోజిట్ గా దేవుని కొరకు తీవ్రమైన ఆసక్తి కలిగి జీవించినవాడు పౌలు సేవకుడు అతను శిష్యుని లాగా దేవుడు కానీ శిష్యులు స్వీకరించలేదని మీకు అర్థమవుతుందా పదకొండు మంది శిష్యులతన్ని స్వీకరించలేదు కానీ దేవుడు అతన్ని శిష్యునిగా స్వీకరించండి అందుకే ఏ శిష్యులు చేయనంతగా సేవ ఆయన చేసిండు అది విధానం దేవుని విధానం ఎందుకో తెలుసా పౌలుకి చాలా ఆసక్తి దేవుని వాక్యం ముందు మతంలో ఉన్నప్పుడు కూడా రక్షణ అనుభవంలో లేనప్పుడు కూడా దేవుని వాక్యం పట్ల చాలా ఆసక్తి కలవాడు ఈ విషయం మనం నేర్చుకోవాలి ఎవరికైతే దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉంటుందో అతని లేపుతాడు దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని లేపుతాడు లేపి ఆయన ప్రణాళికని ముందుకు కొనసాగించేలాగన దేవుడు ఇది ఇది మనం తీర్మానించుకోవాలి అందుకే మనము దేవుని వాక్యం పట్ల అమితమైన ప్రేమ కలిగి మనం జీవించాల పాటలకి ప్రార్థన ప్రాధాన్యత ఇస్తే క్రైస్తవ సంఘాలున్నాయి ఆరాధనకి ప్రాధాన్యత ఇచ్చే క్రైస్తవ సంఘాలున్నాయి బైబిల్ స్టడీకి ప్రాధాన్యత క్రైస్తవ సంఘాలు ఉన్నాయి పండుగలు చేసుకుంటే క్రైస్తవ సంఘాలున్నాయి సంఘంలో సభ్యులని ముగ్ధులుగా చేయడం తబ్బిబ్బు చేయడం ఎంటర్టైన్మెంట్ చేయడం సంఘాలున్నాయి కానీ ఎవడు కూడా గంటలు గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానించి చర్చించి ప్రశ్నించి ఒకరినొకరు ఇది కరెక్టా గాదా అని దానిలోని సత్యని గ్రహించేంత వరకు పోరాడిన వాళ్ళు నీకు కనిపించవు సంఘాలు ఏ సంఘం ఎంటర్టైన్మెంటే ఎక్కడ ఎంటర్టైన్మెంటే పాటలు డాన్సులు తప్ప ఏమి కనిపించవు ఏ సంఘాలు అవి ఇష్టం అనుకుంటారు నా తండ్రిని చిత్తాని నెరవేర్చే నా సహోదరులు నా తల్లి అన్నాడు కాబట్టి ఆయన చిత్తాని నెరవేర్చే సంఘాలు మనకు ఎక్కడ కనిపిస్తలేవు సరే ఇక్కడ మట్టు ఏషాగు కాబట్టి ఎరుపు అనేది అక్కడ మనం చూస్తున్నాం అతనే ఏదో అంటే కూడా ఎరుపే ఏదో అంటే కూడా ఎరుపే ఏషావు సంతతిని ఏదో సంతతి అంటారు అంటే ఎర్రవాళ్ళు ఏషావు సంతతి అని చెప్పే బదులు ఏదోము సంతతి అనేవాళ్ళు కాబట్టి ఏదో అన్నా ఏషావు అన్న ఎరుపు అని అర్థం ఇంకో చెప్పాలంటే రోమము అని అర్థం ఇక్కడ ఇందాక చూసినా మన వాక్యం ఏషావు అంటే రోమము లేక వెంట్రుకలు మనల్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి వెంట్రుకలు అంటే ఏహెచ్కే ల దర్శనం ఎహెచ్కేల్ దేవుడు చూపిస్తున్న ఆ యొక్క వాక్యం నీ తల వెంట్రుకలు గురిగించుకున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలా అన్ని తిరిగి వెంబడిస్తూ మనల్ని ఈ వాక్యాన్ని మన వెంట వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ మన కొరికే దేవుడు భద్రపరిచి మనం బాగా వీటిని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా జీవించి అనేకులకు వీటిని మనం ప్రకటించాలి మనం ఓనం మార్చుకోవడం మతం మార్చుకోవడం అనేది మనకు కానీ ప్రసక్తి ఎందుకంటే మనం మనం అసలు మనం మనం వచ్చిందే మతంలోకి వెళ్ళి బయటికి మళ్ళా అందులోకి బోమ్ ఎందుకంటే అదే పంది తన బురద తట్టు తిరిగినట్లు కాబట్టి ఒకసారి బురదలకి వెళ్ళొచ్చినాక మనం వాళ్ళకి బోమ్ మనం స్నానం చేయబడ్డ వాళ్ళ మళ్ళా అన్నకు ఎందుకంటే వాళ్ళకి పోతే మళ్ళా మనం బురదలైనా ఉన్నట్టే పంది తెలుసా అది బురద అది బురదలో ఉన్నంత వరకు అది బురద తెలుసా ఎప్పుడైతే బయటకు వస్తుందో అది బురద తెలిసినాక మళ్ళీ పోదు పోయిందంటే అది పంది అనట్టు కాబట్టి మనం మనుషులం కాబట్టి మనం తిరిగి ఆ బురద లేకపోవడానికి వీల్లేదు గుర్ర అంటే చెడిపోయింది అని అర్థం కాబట్టి ఆ చెడిపోయిన దాంట్లో మనం ఉండడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది సరే మతపరమైన బోధలో ఎర్ర అంటే రష్యాకి సాదృశ్యం అని మనం కొన్ని వారాల క్రితం గణించినాం ఎందుకంటే రష్యన్ ఫ్లాగ్ వాళ్ళ నోట్లు ఎర్రగా మొత్తం వాళ్ళ దేశం వాళ్ళు రష్యా రష్యా రష్యా ప్రజలను చూపించినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎర్ర క్యాప్స్ పెట్టుకుంటారు దేశమంతా ఎరుపే ఉంటుంది అది ఆ దేశం సరే ప్రకృతి సహజంగా కూడా చూస్తే మనకు అర్థమైతే ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించింది రష్యా యూరోప్ అంతా పరిపాలించింది రష్యా జోజఫ్ స్టాలిన్ అనేవాడు ప్రపంచ ప్రీమియర్ లాగా కదా ప్రెసిడెంట్ లాగా ఉండే స్టాలిన్ అనేవాడు అతని నాస్తికుడు జోజఫ్ స్టాలిన్ కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన దగ్గర దగ్గర నాకు లెక్క జ్ఞాపకం లేదు కొన్ని మిలియన్ తన సొంత దేశస్తులని చంపి చంపించింది ఎవరు వ్యతిరేకంగా ఇస్తే ఎవరు ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడినా ఆ రోజు వాడు సావాల్సిందే అట్లా కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ని చంపించేసి ఆయన జోసఫ్ స్టాలిన్ నేను జోసఫ్ స్టాలిన్ చరిత్ర ధ్యానించినప్పుడు నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం దేవుడు చూపించిండు ఏంటంటే జోసఫ్ స్టాలిన్ ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవుడు నాస్తికుని ఎట్లా తయారవుతాడు రుచి చూసినాక ఎవడన్నా వాపస్ పోతాడావ్వడబోడు కదా ఎందుకు పోయిండు నేను చాలా ధీర్యంగా ధ్యానించాను ఒక రోజు ఆయన గురించి ఆయన ఒక థియాలజీ కాలేజీ లో స్టూడెంట్ అంటే బైబుల్ కాలేజ్ లో ఒక స్టూడెంట్ ఆ కాలేజ్ కోర్స్ అయిపోయినాక ఒక పాస్టర్ కావాలా జోదఫ్ స్టలిన్ ఇది ఎవరు తెలియదు చరిత్ర క్రైస్తలకు కూడా తెలియదు ఇది ఇంక వాళ్ళంత ధీరంగా వాడిని ధ్యానించారు జోధ స్టాలిన్ వాడు సైతాను అనేసి అంటారు అంతే హిట్లర్ కదా వాడు సైతాన్ అంటారు కాబట్టి హిట్లర్ సంబంధించిన పుస్తకాలు చదవరు జోసీ వ్యక్తుల గురించి చదివారు కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ మనం చదవాలి ఎందుకంటే భవిష్యత్తులో అట్లా తయారైతారు మనుషులు మళ్ళా బైబుల్ కాలేజ్ లో ఒక పాస్టర్ గా కావాల్సిన వాడు కాలేజీ బంద్ చేసి కోర్స్ డిస్కంటిన్యూ చేసి బయటకు వచ్చి ఒక నాస్తికులాగా తయారయ్యి హేతువాదాన్ని ప్రబోధిస్తూ తన సొంత దేశస్తులని లక్షలాది ప్రజలను చంపించిండు నేను దుఃఖపడతాను ఆయన విషయం ఆలోచిస్తే బాబా అతను నిజంగా ఒక పాస్టర్ అయితే కొన్ని లక్షల మందిని నీ సన్నిధి ఆ కాలేజీలో ఇక్కడ తప్పుమైంది బోధ వాడు నాస్తికుడు కావడానికి కారణం ఒకప్పుడు పాస్టరే కదా బైబిల్ కాలేజీలో ఇట్లా క్లాసెస్ తీసుకుంటప్పుడు ఎవడైతే ప్రొఫెసర్ క్లాస్ తీసుకుంటుండో ఆ క్లాస్ మళ్ళీ వాడిని ఏం చేసిందో నాకు తెలియదు ఒక్కసారి బయటకు వచ్చి కాలేజీ వదిలేసి వాడు కమ్యూనిస్ట్ లీడర్ లాగా తయారైపోయి అట్లా ప్రజలను అందరినీ చంపించింది బాధాకరంగా ఉండదు అట్లా ఎంతో మంది కేసులు తీసిన నేను చాలా మంది కేసులు తీసినాను పాస్టర్స్ కొడుకులు హేతువాదులుగా తయారైపోవడం నాస్తికులుగా తయారు కావడం తయారైపోయి మన ప్రభుని బాహాటంగా త్రుణీకరించడం నేను చాలా కేసులు తీసిన పెద్ద పెద్ద గురువులు సైకాలజీ గురువులు అందరూ చాలా మంది దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళే మంచి పేర్లు మళ్ళవాలి వాళ్ళు వాళ్ళెంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు లోకంలో కానీ వాళ్ళందరూ చాలా మంది నాకు తెలుసు చాలా మంది మన ప్రభుకి విరోధులు సరే నేను ఎప్పుడన్నా పుస్తకం చూసినప్పుడు వాళ్ళ థీరీస్ చదువుతూ నాకు ఇది తెలుసు వీడు మన ప్రభుకి విరోధి కానీ వీడి ఈ చదవక తప్పదు ప్రజలకు చెప్పక తప్పదు కానీ చెప్తూ మటు నేను చెప్తా వీడు దేవుని నమ్మని అని చెప్తా వాళ్ళని సైకాలజీ ప్రొఫెసర్ గురించి వాళ్ళని సైకాలజీ గురువు గురించి ప్రకటిస్తప్పుడు నేను చెప్తూ క్లాస్ లో ఇతని గురించి ఇతని బ్యాక్గ్రౌండ్ ఇది ఇతని దేవుని నమ్మని వాడు కానీ వీళ్ళ నైన్ ఒక పాస్టర్ అని చెప్పి చెప్తా వాక్యం క్లాస్ చెప్తా నేను ఎందుకంటే ఆ సత్యం కోవాల ప్రతి సైకాలజీ థియరీస్ లో చూస్తే వాళ్ళందరూ దేవుడి విరోధులు అప్పుంటాక అర్థమైంది ఇది బలవంతుల చేతిలో ఎందుకు పట్టబడిందని ఈ లోకం పల్లవు రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది ఈ రోజు వరకు కూడా బాప్తిజంకి వ్యూహాను కాలం వదులుకొని మన ప్రభు చెప్పింది రెండు సంవత్సరాల నుంచి ఇది బలవంతుని చేతిలో పట్టబడింది అంటే సైతాన్ చేతిలో పట్టబడింది పల్లవురాజ్యం అని మన ప్రభు చెప్పింది డైరెక్ట్గా అదే పగల రాసి కాబట్టి ఎరుపు అంటే రక్తానికి సాదృశ్యం తర్వాత కడ్గానికి సాదృశ్యం ఎరుపు అంటే రక్తానికి సాదృశ్యం కడ్గానికి సాదృశ్యం కాబట్టి ఏషావు ఎర్రని వాడు దాని తర్వాత వేటాడేవాడు ఈ విషయాలు మీరు ఎక్కువ అర్థం చేసుకోవాలి ఎందుకంటే సర్పములు ఎట్లా గొప్ప జనాన్ని చంపుతాయి అన్ని విషయాలు మీకు అర్థం కావాలంటే ఏషాబు గుణగణం మీకు అర్థం కావాలా ఏషాబు ఎర్రనివాడు రోమము అంటే చాలా రఫ్ ఉంటాడు దాని తర్వాత వేటాడేవాడు వేటాడి బాణములతో కొట్టి చంపుతాడు జంతువులని వాటిని వాటి వెంట వేటాడి వాటిని హింసించి చంపి వాటి చర్మము వల్చి తినేవాడు అని అని గుణగణం కాబట్టి ఆయన గుణగణాలు అట్లా కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఏషావు యొక్క గోత్రానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అట్లా జీవించేవాళ్ళు ఈ లోకంలో ఎవడు జీవించినా ఏషావు లాగా వాడు సర్పసంతానమే లేక ఎర్ర గుర్రానికి సాదృశ్యమే అని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి వీళ్ళందరూ ఎవరు అన్నప్పుడు పొడిచేవాళ్ళు వేటాడే రఫ్గా ఉండే వాళ్ళు చూడడానికి గంభీరంగా ఉంటారు ఎరుపు అంటే గంభీరమైన రంగు కదా చూడడానికి గంభీరంగా ఉంటారు వాళ్ళు చాలా గ్రేట్ పీపుల్ లాగా కనిపిస్తూ ఉంటారు ఆడంబరంగా ఉంటారు వాళ్ళు వేసుకుంటే వస్త్రాలు చాలా గంభీరంగా కనిపించారు వ్యక్తులు వీళ్ళందరూ కాబట్టి యాజకులు ఎక్కడ చూసినా గంభీరంగా కనిపిస్తారు ఏ రంగు అయితేనేముంది నేను రంగులు పేరు చెప్తే ఇంకా చాలా డేంజర్ కదా ఎరుపు రంగులు వేసుకుంటారు ఎరుపు రంగులు ఇంకా రకరకాల రంగులు వేసుకుంటారు పాశాలకి లేక యాజకులకి గుర్తింపు పొందడానికి కొరకు రంగుల వస్తువులు వేసుకుంటారు వాళ్ళు ఎందుకు అంటే నేను అడిగిన మీరు ఎందుకు ఇట్లా తయారవుతారంటే అవును పై మళ్ళీ అందరిలాగా ఉంటే వాళ్ళు నన్ను ఎట్లా గుర్తిస్తారంటాడు ఓహో నీకు ఈ బలహీనత ఉందా గుర్తింపు పొందాలన్న బలహీనత ఉందా అర్థమవుతుందా నేను డైరెక్ట్గా మాట్లాడతా అట్లనే ఫ్రెండ్లీగా మాట్లాడతాను కాబట్టి వాళ్ళు చెప్తారు అవును నేను సూట్ వేసుకోకపోతే నన్ను ఎట్లా గుర్తిస్తారు వాళ్ళు అందుకే నేను ప్రతి ఆదివారము వాటిని చెప్పాలంటే సూట్ వేసుకుని వస్తాను అంటాడు సూట్ వేసుకుని వస్తే మంచి టై కట్టుకుని వస్తే ఆసరాన్ని గుర్తిస్తారు అదే నేను సామాన్యమైన ఆడ్డానికి బట్టలు వేసుకుని చెప్పులేసుకుని అనుకుంటా విలుస్తాడా కాబట్టి మనం ఆ గుణగణం ఉండద్దు నువ్వు ఎరుపు గుణగణం నీలో ఉండద్దు ఎరుపు అనేది మాంసానికి సంబంధించింది ఫ్లెష్ సంబంధించింది శారీరకమైన జీవితానికి సంబంధించింది శారీరకమైన జీవితానికి సంబంధించింది లోకాతీతమైన జీవితానికి సంబంధించింది ఆడంబరంగా జీవించే జీవితానికి సంబంధించింది కాబట్టి మనకి ఎరుపు అవసరమే లేదు అందుకనే ఆయన రక్తాన్ని చిందించింది ఈ విషయం భారత్ ఇస్తాం అది కూడా ఎరుపే కాబట్టి మనం చిందించినాం రక్తాన్ని చిందించడం అంటే నువ్వు ఆడంబరంగా జీవించడానికి వీల్లేదు ఎరుపు ఎరుపుని అవసరం లేదు గొప్పతనం అవసరం లేదు ఆ రక్తం విడిచిపెట్టిన వాడు అంటే ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు కాబట్టి ఎరుపుని నువ్వు త్యాగం చేయాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు నీలో ఎరుపు ఉండడానికి వీల్లేదు అంటే రక్త మాంసం నీలో ఉండడానికి వీల్లేదు ఎందుకంటే కొన్ని రాష్ట్రపతిలో పౌరులు చెప్పింది రక్త మాంసం లో పర్లోకరాజాన్ని స్వతంత్రించుకున్న నేరం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పోరు ఎవరు పోతారు పర్లోవరాజానికి తన సత్యాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవించేవాడే అడుగడుగున సత్యాన్ని వివరించేవాడే కానీ శారీరకంగా జీవించేవాడు రక్త మాంసములతో ఉండేవాడు ఎప్పటికీ పోలేడు కాబట్టి ఏషావు సంతతి ఎప్పటికీ పోలేదు అందుకే నేను మీకు ఎర్ర ఎర గురాలకు సంబంధించిన బోధ అర్థం కావాలంటే ఉపధ్య గ్రంథాన్ని మీరు బాగా ధ్యానించాల అది ఒకటే అధ్యాన్ని బైబుల్ అంతటా ఒకటే పుస్తకము ఏషావుకు సంబంధించిన బోధ ఒకటే పుస్తకం ఒకటే ప్రవచనం ఏషావు సంబంధించిన బోధ అదే ఉపధ్య కానీ ఎక్కడ ధ్యానించారు ఉపధ్య నేను ఏ చర్చలో వినలే చిన్నప్పటి నుంచి చిత్తకాలం వర్ ఉబ్బ్య గురించి ఎవరు ధనించలేదు ఎందుకంటే ఏ షాగు గురించి ఎవరు ధనిస్తాడు లేవు ఉపద్యా ధనించకపోతే జగడే గ్రంథంలోని ఆ గుర్రం నీకు ఎప్పటికీ అర్థం కాదు ప్రణ గ్రంథం ఆరోగ్య అధ్యయంలో ఉన్న ఆ గుర్రం నీకు ఎప్పటికీ అర్థం కావు ఎందుకంటే ఉపధ్యాలో ఏ షాగు గుణగణం ఏంది అనేది దేవుడు ఉపధ్య ద్వారా విశదీకరించుడు దానికి సంబంధించిన కొన్ని గంటల వాక్యాలు మనం ఎప్పుడో రికార్డింగ్ చేసినాం ఇంటర్నెట్ లో ఉన్నాయి ఉపధ్యాన్ని లేదు కానీ చిన్న ప్రవక్తలకు సంబంధించిన ప్రవచనాలని ఓ పంతొమ్మిది గంటలేముంటాయి కదా చిన్న ప్రవక్తలకు చిన్న ప్రవక్తలకు సంబంధించిన బొదలు ట్వెల్వ్ మైనర్ ప్రాఫిట్స్ మెసేజ్ ఫర్ టుడే అని టైటిల్ నైన్టీన్ అవర్స్ ఉంది అది ఒక అధ్యాయం మీదనే పంతొమ్మిది గంటల రికార్డింగ్స్ ఉన్నాయి అంటే పంతొమ్మిది గంటల మెసేజెస్ ఉన్నాయి అందులో అంటే మీరు అర్థం చేసుకోవాలా మనము ఎర్రగుర్రానికి సంబంధించిన బొదలు ఎప్పుడో ధరించినాం అవి మళ్ళా తిరిగి కానీ నాకు ఎర్రగురం గురించి నేను ఎందుకు ఎక్కువ ధ్యానించాలా నేను తెల్ల గురించి ధ్యానించాలి ఎందుకంటే నా హృదయం అక్కడ ఉండాలి కదా కానీ నువ్వు ధ్యానించక తప్పదు ఎందుకంటే అవి నీ వెంబడి రాకముందు నువ్వు వాటిలాగా తయారు నిన్ను నువ్వు జాగ్రత్త పడాలని కోరుకుని వాటి గురించి తెలుసుకోవాలి వాటి గుణగుణం కాబట్టి ఇవి ఎర్రగుర్రంలు ఏషాగు గోత్రానికి సంబంధించినవి అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక బద్య గ్రంథం అదే గోత్రము లేక ఏషాగు సంతానము అని కూడా అర్థం చేసుకోవాలా లేక ఎర్ర సంతానము ఎరుపు సంతానము లేక శారీరకమైన సంతానము అని కూడా అర్థం చేసుకోవాలా లేక పాపభూరితమైన సంతానము పాపంలో జీవించే సంతానము అని అర్థం చేసుకోవాలి కాబట్టి ఎరుపు అంటే రక్తానికి సంబంధించింది ఖడ్గానికి సంబంధించింది కాబట్టి ఆ విషయాన్ని మనం ఇంకా దీర్ఘం ఆలోచిస్తే ఏ హెచ్కల్ కృందము అధ్యాయము రెండవ అక్షరంలో దీనికి సంబంధించిన ప్రవేశాలు మనం ఎన్నో గంటలు ధ్యానించినాము ఒకప్పుడు మట్టపు గుండు అనే రికార్డింగ్స్ ఇంటర్నెట్ లో ఉన్నాయి ఇంగ్లీష్ లో ప్లంబ్ లైన్ అంటాం మటపు గుండు అవి ఎన్ని గంటలు ఆయన ఇంటిన్యూ నయా పంతొమ్మిది గంటలు ఉన్నాయి అయితే చిన్నపాకు సంబంధించినవి అనుకుంటే ఏడో పన్నెండో ఉండాల పదమూడు గంటలు అదే మటపు గుండుకు సంబంధించినవి పంతొమ్మిది గంటలే కరెక్టే కాబట్టి మటపు గుండులో మటపు అంతా పంతొమ్మిది గంటలు కేవలము ఎహెచ్కేలు ఐదవ అధ్యాయము రెండవ వర్షానికి సంబంధించిన బోధ ఒక వచ్చినే పంతొమ్మిది గంటలు పోయింది ఆదివారాల పూట ఎవరైనా పాస్తారా అంతగా ధ్యానించగలరా ధ్యానించలేరు ఒక వాక్యాన్ని పంతొమ్మిది వారాలు ఎవరైనా ధ్యానిస్తారా ధ్యానించాలి ఎందుకో తెలుసా వాళ్ళు శరీరంగా ఉంటారు కాబట్టి పన్నెండు పంతొమ్మిది వారాలు ఒక వాక్యాన్ని ధ్యానిస్తారు బ్రదర్ మనుషులు ఉండాలి నా పోవాలనా అట్లా నువ్వు మనుషులకు మభ్యపెట్టడం కొరకు చెప్తున్నావా లేక దేవుని సంతోషపరచడానికి చెప్తున్నావా దేవుని భారం కలిగిన కాబట్టి దేవుని వాక్యాన్ని చెప్పడానికి నువ్వు అక్కడ ఉన్నావా ఆ విచక్షణ వాళ్ళకి లేదు కాబట్టి ఏ హెచ్కల్ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచ్చనంలో ప్రభువు హెచ్చుకల్కి ఒక విషయాన్ని చూపిస్తుండదు ఏంటది నువ్వు మంగళి కత్తి వంటి పదును గల కత్తిని తీసుకొని నీ వెంట్రికలను నీ తల వెంట్రికలు మరియు గడ్డంని కత్తిరించుకొని వాటిని ఎన్ని భాగములు చెప్పడం నాలుగు భాగములుగా విభజించుకో మొదటి భాగమును అగ్నిలో కాల్చివేయి రెండవ భాగమును ఖడ్గంతో హతం చేయి రెండవ భాగము వెంటకలను అన్ని అన్ని వెంటకలు కుప్పలు చేసినాడు చేసి కొలతడు కొలతేసి మొదటి కుప్పం తీసి మగ్నీల వేసేసిండు కుప్పని తీసి ఖడ్గంతో హతం చేసిండు నేను అర్థం చేసుకెళ్ళా ఆయన మెంటలో వెంటకలు కట్ చేసుకోవడం కత్తితో వాటిని అది మెంటల్ తనంలా కనిపిస్తుంది కానీ ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలన్నీ నువ్వు ఎప్పుడో అర్థం చేసుకుంటావు అందుకు చర్చలలో వీటిని గణించరు ఎందుకంటే ఇవన్నీ వాక్యాలు చర్చలు చెప్తే మనుషులు పిచ్చలు అయిపోతారు ఈ పాస్టర్ చెప్పేది ఏం అర్థం కాదు మనం వేరే చర్చకి వెళ్ళిపోదందా అని డిసైడ్ అయిపోతారు మనుషులు అట్లా గొప్ప జనం ఎప్పుడు నిర్లక్ష్యంగానే జీవిస్తూ ఉంటుంది అందుకనే పాస్టర్లు కూడా సమర్థించుకొని ఇవి చెప్పరు తెలిసిన సత్యని చెప్పకపోతే నువ్వు అబద్ధి కూడా వే ఎందుకు మంచి ముద్ద పులిసిన ముద్దని తగ్గిందంతా పులిసిపోతుంది కాబట్టి నీకెన్ని సత్యాలు బయలుపరచబడ్డ గానీ నువ్వు వాటిని చెప్పకపోతే నువ్వు దాచి పెడుతున్న సత్యాన్ని అంటే అది అబద్ధంగా మారిపోతుంది అంటే పులిసిపోతుంది కాబట్టి అది నిజానం వీళ్ళందరూ పులుపులో జీవిస్తారు అందుకే నేను ఆ ప్రవచించాలి ఏంటంటే నువ్వు నాకు తెలియదు మీరు పులుపులో జీవించిన వారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు దేవుడు కాబట్టి రెండవ భాగాన్ని తీసి కగ్గం చేత హాతం చేయి భాగాన్ని గాలికి ఎగరగొట్టు దాని వెనకల నా ఖడ్గాన్ని పంపిస్తా అంటాడు దేవుడు దేవుడు తన ఖడ్గాని పంపిస్తాను మూడవ భాగం వెనకల దాని తర్వాత ఆత పిదప తర్వాత నాలుగవ భాగం తీసుకొని నీ చెంగున ముడి వేసుకోను చూడండి ఆ మూడవ భాగంలో నుంచి పొన్నింటి తీసుకొని చెంగున ముడి వేసుకోమన్నాడు ఈ విషయాన్ని నీకు ఎప్పుడు అర్థం గొప్ప జనంల నుంచే లక్షా మంది బయటకు అన్న విషయం అక్కడనే మనం చూపిస్తాం అన్న వాక్యం ఆ అందులో నుంచి పొన్నిట్టి తీసుకొని నీ ముడి ముడివేసుకో అంటే ఇది నాలుగవ భాగం చెంగున ముడి వేసుకోవడం అంటే ముద్రించబడరు విమోచన దినం వరకు అందుకు పరశుదాత్మ అభిషేకం మీరు బాగా అర్థం చేసుకోవాలి పరశుధాత్మ అభిషేకం ఎందుకంటే విమోచన దినం వరకు మీరు ముద్రించబడ్డరు కాబట్టి మీకు హాని కలగనియకుండా దేవుడు కాపాడుతాడు ఆయన చంగున ముడివేయబడ్డ కాలం వరకు చూడండి ఇస్రాయల్ ఇస్రాయల్ ప్రజలే కాదు చంగున ముడేసుకుంటారు మన దేశంలో కూడా ముడిసుకుంటారు మీకు జ్ఞాపకం ఉంది మీ తల్లిదండ్రులు మీ తల్లు తగుముందు చిల్లర పైసలు ఉంటే చెంగరం మూడు వేసుకునేట్లు ఇప్పుడు వేసుకుంటలేరు స్టైల్ పోయింది అది ఇప్పుడు వేసుకుంటే నవ్వుతారు మీ నైనమ్మ వేసుకుంది మీ అమ్మ ఇప్పుడు ఇప్పుడు ఎవ్వరు వేసుకోరు మీ పిల్లలు వేసుకోరు మీ వైఫ్ వేసుకుంటుందా హండ్రెడ్ నాకు తెలుసు హండ్రెడ్ రూపీలో ఫోన్ చేసి మూడు వేసుకునేటోళ్ళు కదా ఇప్పుడు వేసుకుంటలేరు ఎందుకు వేసుకుంటారో మీరు ఇప్పుడు చేసుకోండి ఆ ఆచారం పోయింది ఆచారం అనేది నేను ఆ సంస్కృతి పోయింది అన్ని దాచిపెట్టుకోవాలి పసుపు పసుపులో చిల్లర దాచిపెట్టేటోళ్ళు తల్లి తల్లి కిచెన్లో కారంపొడి దాచిపెట్టింది ఎందుకంటే కారంపొడి కూడా ఓపెన్ చేయాలి డబ్బా అన్న పైసలు దాచిపెట్టే వాళ్ళు నేనెక్కడికి అట్లా లేదు అదొక సంస్కృతి మన దేశంలో ఒక కల్చర్ ఇదే అర్థం కావాలా ఆచారం ఏంది కల్చర్ ఏంది అర్థం కావాలా అర్థమవుతుంది మీకు ఆచారం అంటే ఏంది కల్చర్ అంటే ఏంటి అంటే లేక సంస్కృతి అంటే ఆచారం అంటే ఒక మందిరంలోకి పోయి ఒక మతపరమైన జీవితం జీవించడం ఆచారం సంస్కృతి అంటేనేమో ఈ దేశ ఈ దేశంలోని పౌరుణ్వి కాబట్టి ఈ దేశానికి తగినట్లు జీవించడము సంస్కృతి ఇప్పుడు మీరు ఊళ్ళ పాటలు పాడతా ఉంటారు జానపద గేయాలు కదా ఇప్పుడు ఈశ్వర సంబంధించిన జానపద గేయాలు చాలా ఉన్నాయి ఏశ్వరు రాకడా సమస్య జనపద గేయాలి చాలా ఉన్నాయి ఆ డబ్బు కొట్టుకొని కొడుతుంటారు ఊరల్లా క్రిస్టియన్స్ నేను చాలా పాటలు విన్నా నాకు కొన్ని వచ్చి కూడా అవి జనపద గేయాలి అది అది మన సంస్కృతి లేదు మన క్రిస్టియన్స్ ని మనము ఇంగ్లీష్ స్టైల్లో పాడలు వాడాలంటే ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టుకొని గిటార్ పెట్టుకుని వాడాలంటే అది తప్పన్నట్టు అంటే నువ్వు పాశ్చాత్య దేశపు సంస్కృతిని అనుసరిస్తున్నావు ఏది తప్పలేదు సంస్కృతి అనుసరించడంలో తప్పే సంస్కృతి ముఖ్యమైన కాని కాదు కానీ ఆచారం చెన్నటి ఏ మతమైనా గాని క్రైస్తవ మతంలో కూడా ఆచారం జేంజరే నువ్వు ఆచారబద్ధంగా జీవిస్తే నువ్వు ఇంకా ధర్మశాస్త్రం క్రింద ఉన్నట్లు ఆచారాన్ని విడిచిపెట్టి మన ప్రభువే ఆచారం ఆయనను వెంబడించడం అనుకో నువ్వు ఆచారాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్లు అంటే సత్యాన్ని వెంబడించినట్టు అంటే నీడని విడిచిపెట్టి నిజ స్వరూపాన్ని వెంబడించినట్లు ఆచారాలన్నీ నీడలన్నట్లు బైబుల్ ప్రకారంగా ఏ ఆచారమైనా గాని ఈ లోకంలో పండగలన్నీ నీడలే నియామక దినములు అన్ని నీడలే దినము కూడా నీడనే సబ్బాతుని ఆచరించము నీడనే కాబట్టి ఆయన వచ్చేంత వరకు నీడని ఆచరిస్తాం ఆయన వచ్చినాక నీడని ఇప్పుడు నా నీడని వెంబడిస్తే పిచ్చలు అంటారు మిమ్మల్ని బ్రదర్ చెప్పడానికి ఈ బ్రదర్ వాక్యం చెప్తా అంటే వచ్చింది వినాలంగా నా నీడ నా మొహం చూడకుండా దాన్ని వెంబడిస్తే పిచ్చాల కదా అందుకే ఈరోజు గొప్ప జనం పిచ్చలు వెరీ వాడ్ అవివేకం తలవారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మూడవ భాగము గొప్ప జనానికి సాదృశ్యం మూడవ వెంట్రుకల భాగము గొప్ప జనానికి సాదృశ్యము అవి దాని వెంటల దాని వెంట కత్తి వెల్తుంది అన్న విషయం ఆ కత్తి సర్పం ఇప్పుడు మీరు బాగా ఆ కత్తి ఎందుకంటే ఇందాక చూసినాము మనుషులని ఒకరినొకరిని చంపుటకు దానికి అధికారం ఇచ్చింది ఎట్లా చంపుతాడు మీరు ఇప్పుడు చూడండి మళ్ళా తిరిగి ప్రడం ఆరో ప్రడం ఆరో నాలుగో వర్షంలో మనుషులు ఒకరిని ఒకటి చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చుని వానికి అధికారము ఇవ్వబడను తర్వాత ఏమి ఇచ్చిందో చూడండి అధికారం ఒకటిచ్చినా లేదు మరియు అతనికి ఒక పెద్ద కడ్డం ఇవ్వబడును అర్థమైంది ఎప్పుడు కాబట్టి ఇవన్నింటినీ దేవుడు మన కొరికే దాచిపెట్టింది ఇంత జాగ్రత్తగా ఇన్ని సంవత్సరాల వరకు ఆయన ఓపికను మెచ్చుకోవాలా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవన్నీ ఎందుకు అర్థమవుతున్నాయి చెప్పండి నువ్వు ఆయనని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన వాక్యం పట్ల నీకు ప్రేమ ఉంది కాబట్టి ఆయన నీకు చూపిస్తుండే ఈ లోకంలో దేన్ని ప్రేమిస్తే అది పొందుకుంటావు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఈ లోకంలో మీరు దేన్ని ఎక్కువ ప్రేమిస్తే అది పొందుకుంటారు మనిషిని ప్రేమిస్తే ఆ మనిషిని పొందుకుంటారు ఆస్తులను ప్రేమిస్తే ఆస్తులు పొందుకుంటారు ఉద్యోగాలను ప్రేమిస్తే ఉద్యోగాలు పొందుకుంటారు చివరికి అన్ని ఒగత్తుకుంటారు ఎందుకంటే ను దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో దాన్ని పొగట్టుకుంటావు ఉంది వాక్యం కానీ ఈ వాక్యాన్ని ప్రేమిస్తే నువ్వు పోగొట్టుకోవు ఎందుకంటే ఆకాశమే గానీ భూమే గాని గతించిన గాని ఆయన మాట ఆయన వాక్యము ఏది కూడా గతించు అందుకు నువ్వు శాశ్వతంగా ఆ ప్రేమలో ఉండాలా అందుకే వాక్యాన్ని మనం సంపూర్ణంగా ప్రేమించాలా అంటే బాగా తెచ్చుకోండి ఆయననే వాక్యం కదా ప్రభు వాక్యం ఆదేంటి వాక్యములను వాక్యం దేవుని వాక్యం దేవుడేను ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించేది కాబట్టి యశు ప్రభు వాక్యం నీ హృదయంలో ఎట్లుంటాడు అంటే దండేసుకోవడం కాదు సిలివేసుకోవడం కాదు యేసు ప్రభు నీ హృదయంలో ధరించుకోవడం అంటే ఆయన వాక్యాన్ని నీ హృదయంలో నింపుకోవడం అప్పుడ నీ హృదయంలో నివసిస్తాడు వాక్యం ఉన్నంతవరకు లేకపోతే ఎంటీ ఎంటీ హౌస్ అది ఎంటీ హౌస్ ఉంటే ఆ ఇంతకు ముందు దయ్యం మళ్ళా వచ్చి ఇంకొక ఆరు ఏడు చెడ్డ దయాలను పట్టుకొని కాబట్టి ఎనిమిది దయ్యాలతో నిండిపోతుంది నీ హృదయం అది చాలా భయంకరంగా ఉంటది స్థితి అని ప్రభు జ్ఞాపం చేస్తారు కదా సువార్తలన్నీ ఆ విషయాన్ని కాబట్టి ఏషావు గోత్రాన్ని వీళ్ళు స్వీకరించారు ఇప్పుడు బాగా తెలుసుకొల్లా సర్పములు ఏషావు వంశంకి చెందిన వాళ్ళు ఆశ్చర్యం ఏంటంటే ఉపధ్య కాలంలో చూస్తాము దేవు చెప్తుండు ఉపధ్య ఆ ఏషాగు నువ్వు ఎన్నటికి తిరిగి నీ నివాసము సంపాదించుకునవు ఎందుకంటే ఉపాధ్యాయులు చూస్తాము ఏషాగు సంతతి వాళ్ళు ఎక్కడున్నారంటే పైన కొండలలో కొండలు పైన ఉంటాయి కదా ఆ కొండ గుహలలో వాళ్ళు నివాసం ఏర్పరచుకున్నారు అందరు మనుషులు లోయలలో కింద నివసిస్తే ఏషాగు గోత్రికులు ఆ కొండ సందులలో ఉన్నారు అంత గుహలలో చాలా తెలియగలవాళ్ళు ఈ లోకస్తులో ఎప్పుడు చాలా తెలియగలవాళ్ళు అందుకే ప్రభు మనకి ఒక విషయం జ్ఞాపకం చేసి నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ఈ లోకస్లను చూసి నేర్చుకోండి అని శిష్యులకు గుద్ది చెప్పి మీరు వెర్రి వాళ్ళు మంచిదే కానీ ఈ లోకసులను చూసి నేర్చుకోండి అంటే వాళ్ళు ఎంత తెలివిగా ప్రవర్తిస్తారో నేర్చుకోండి అన్నాడు అంటే మనం కూడా అక్కడ అని చెప్తున్నాడు అంటే చాలా జాగ్రత్తగా తెలివిగా మసులుకోవాలి లోకంలో తప్పించుకోవాలా శ్రమల నుంచి శోధనల నుంచి అని చెప్తున్నాడు వాళ్ళు చాలా ఈ సునాసంగా తప్పించుకుంటారు వాడు అంత తెలుసా శత్రువు ఓడొచ్చిన చంపడం చాలా సున్నాసం శత్రువు కింది నుంచి కింద నుంచి గోడెక్తా ఉంటాడు కొండ ఎక్కుతా ఉంటాడు తాడు వేసుకొని తాళ్లను వాడు కట్ చేయచ్చు వాళ్ళందరు కింద పడి చచ్చిపోతారు కాబట్టి యుద్ధం చేయడం చాలా సునాయాసం కింద నుంచి యుద్ధం చేయడం చాలా కష్టం పైకి ఎక్కే వాడు చంపవచ్చు సునాయాసంగా బాణం పెట్టి పొడవచ్చు అంబు పెట్టి పొడవచ్చు వాడు అడిగింద చచ్చిపోతాడు కాబట్టి వాళ్ళందరూ అక్కడ నివసిచ్చారు ఎందుకంటే బాగా తెలుసుకోండి నేను ఉన్నత స్థితిలో నివసిస్తా సర్వోన్నతినికి సమానంగా నా సింహాసనం వేసుకుంటా అనేది సైతాన్ బుద్ధి కాబట్టి ఏషాబు కూడా అదే గుణంగాణం కలవాడు నేను ఉన్నత స్థితికి ఎదగాల ఈ లోకంలో అందరికంటే పైన నా నివాసం వేసుకోవాలా అనేది వాడి గుణగణం కాబట్టి ఇటువంటి గుణగణం వాళ్ళందరూ ఎర్ర గుర్రానికి సాదృశ్యం కాని సరే వాళ్ళు అనుకుంటారు అట్లా నేను ఏదో సంపాదించంత పై పోయినకుంటున్నాను కానీ వాడిని దేవుడు ఆ రీతిగా ఏర్పరచుకుంటున్నాడు దేని కొరకు ఆయన పని నెరవేర్చడం కొరకు ఏదో పని గొప్ప జనాన్ని వాళ్ళే చంపుతారు మన ప్రభుని ఎవరు చంపరు శిష్యులను ఎవరు చంపారు సర్పములే చనిపించినాయి మొత్తం బైబుల్ స్టోరీస్ చూడండి ప్రతి శిష్యుని పట్టగి స్టెఫెన్ చంపించింది ఎవరు చెప్పండి స్టెఫెన్ ఎవరు చంపించారు ప్రధాన యాజకులే మన ప్రభుని చంపించింది ఎవరు ప్రధాన యాచకులే కాబట్టి ఎక్కడ చూసినా సరే సోల్జర్స్ ఉంటారు అక్కడ సోల్జర్స్ తేల్ ల్యాక్స్ అదృశ్యం అది మనం ఎన్నిసలో తనిచ్చినాం సోల్జర్స్ పట్టుకొని ప్రధాన యాచకులు మరణానికి అప్పగించారు వీడు దేవదూషకుడు వీడు మరణించాల్సిందే అని వాళ్ళు మరణానికి అప్పగించారు కాబట్టి ఎప్పటికన గానీ చరిత్రలో అదే నెరవేరుతుంది ఎంతో మంది నేను క్రిస్టియన్ పాఠశాలను చూసిన మనని అప్పగించడం క్రూసైడ్స్ అని చరిత్రలో మనం చూస్తాం కొన్ని లక్షల మంది క్రిస్టియన్స్ ఏ చంపారు కథలిక్ ముస్లింస్ కూడా చంపారు అది చెప్పాలి మనం సత్యం కొన్ని లక్షల మందిని చంపారు అందుకు ఈరోజు రివెంజ్ తీసుకుంటున్నారు ఇవి మనకి తెలో ఈరోజు రివెంజ్ తీసుకుంటున్నారు అప్పుడు మన పూర్వీకులను వీళ్ళు చాలా మంది చంపారు అనేసి ఈ రోజు రివెన్స్ తీసుకుంటున్నారు ఇవన్నీ తెలియకుండా మనం ఏదో గుడిగా పోతుంటాం వాళ్ళు ఎట్లా చంపుతున్నాడు మనల్ని మన వాళ్ళని ఎంతమంది చంపుతున్న అనుకుంటుంటాం మనం కరెక్ట్ అనుకుంటున్నాం కానీ మన పూర్వీకులు చేసిన తప్పుకి ఈ రోజు అనుభవిస్తున్నాం కానీ ఇవన్నిటిని పవ్వే నడిపిస్తున్న విషయము వాళ్ళు ఎప్పుడు గ్రహించలేరు కాబట్టి తేళ్లకి సర్పంలకి దేవుడే అధికారం ఇచ్చింది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం కానీ వీళ్ళు మట్టుకు సమాధానం ఉంటది సమాధానం ఉంటది అంటనే చంపుతాబోతున్నారనే విషయాన్ని రెండు మనం చూసినాం మరోసారి చూడండి ఆ వాక్యం మనుషులలో మనుషులు ఒకరినొకరు చంపుకోటకు ఆ గుర్రం మీద కూర్చున్న అధికారం ఇవ్వబడును మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడును సమాధానం లేకుండా చేయడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి సమాధానం ఎక్కడ ఉండదు అన్న విషయాన్ని మేము అర్థం చేసుకోవాలా ఓ పాస్టర్ ఎత్తున మీకు సమాధానం కలుగును గాక అంటే ప్రభువు లేకపోతే సమాధానం కలగదు అని చెప్పాల నా హృదయంలో ప్రభు అంటే నాకు సమాధానం నీ లోకంలో ఎక్కడ సమాధానం ఉండదు నీ కుటుంబంలో సమాధానం ఉండదు నీ స్నేహితులతో నీకు సమాధానం ఉండదు నీ బంధుమిత్రులతో నీకు సమాధానం ఉండదు నీ ఇరుగు పొరుగు నీకు సమాధానం ఉండదు ఎందుకు ఉండదు మీకు ఎన్నిసార్లు నేను చూపిస్తున్న విషయం రక్షణ అనుభవం లేకపోతే సమాధానం ఉండదు వాడు అన్యుడు రక్షణ పొందని వాడు మీతో ఎట్లా సమాధానం ఉంటాడు నువ్వు ఎంత సమాధానం ఉండడానికి ప్రయత్నిస్తే వాడు నీ కుటుంబంలో నువ్వు రక్షణ పొంది నీ పిల్లలు రక్షణ పొందకపోతే నీకు సమాధానం ఉండదు అది విధానం కాబట్టి ఆయన మనం ఈ విషయాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము యాభై వచనంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానించడం వారం నేను సమాధానము తీసుకొని వచ్చినా అనుకోకూడదు అన్నడా లేదా చూడండి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము యాభై వచనం నేను భూమి మీద సమాధానము కలగజేయ వచ్చితి అని మీరు తలంచుచున్నారా కాదు భేదమే కలగజేయ వచ్చితిని అని మీద చెప్తున్నాను భేదములే కలగజేయడానికి వచ్చాడు ఎందుకు వచ్చిండో మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు భేదం కలగజేస్తారు చెప్పండి ఎవరు చెప్పాలరా ఒక ఇంట్ ఒక ఒక ఇంట్లోనే ఉన్నాయని చెప్తున్నాడు దాని కింద యాభై ఒకటో దాని కింద భాగం చూస్తే ఇప్పటి నుండి అంటే ఎప్పటి నుంచో అర్థం చేసుకోండి ఇప్పటి నుండి అంటే ఒక టైం చెప్తున్నాడు కదా ఇప్పటి నుండి అంటే ఒక టైం గురించి మాట్లాడుతుడు ఎప్పటి నుండి అనేది మీరు అర్థం చేసుకోవాలా వాక్యం నేను ఎప్పుడు ధ్యానిస్తే అప్పుడు అంటే ఎప్పుడు అని అప్పుడు అని సరైతుంది వాక్యం మీరు ధ్యానిస్తేపుడు అప్పుడు అన్నప్పుడు ఎప్పుడు అని అర్థం చేసుకోవాలా అంటే దానికి ముందు ఏం జరిగింది పైన చదవాలి వాక్యం కాబట్టి ఇప్పటి నుండి అన్నప్పుడు ఎప్పటి నుండి అని మీరు అనుకోవాలా యాభై రెండో ఇప్పటి నుండి అంటే మీరు అర్థం చేసుకోండి ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో అప్పటి నుండి చూడండి ఇప్పటి నుండి ఒక ఇంట్లో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురును ముగ్గురికి విరోధంగా ఇద్దరును ఉందిరు ఇప్పటి నుండి నువ్వు రక్షణ పొందిన కాలం నుంచి ప్రభుని స్వీకరించిన టైం నుంచి మొదలుకొని నీ కుటుంబంలోనే ముగ్గురు నీకు వ్యతిరేకం అవుతారు లేక మీరు ఐదు మంది అనుకోండి నలుగురు మీకు వ్యతిరేకం అవుతారు నువ్వు మీ తమ్ముడు రక్షణ పొందిననుకో తక్కిన ముగ్గురు నీకు వ్యతిరేకమవుతారు మీరు ముగ్గురు రక్షణ అనుకో తక్కిన ఇద్దరు మీకు వ్యతిరేకమవుతారు అని ఉంది వాక్యం ఇది ఆయన చెప్పి నెరవేరుతుందా లేదు ప్రపంచమైతే నెరవేరుతుందా లేదా ఇది తండ్రి కుమారికిని కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికి కోడలు అత్తకును విరోధులుగా ఉరు అని చెప్పను ఎందుకు ఇద్దరిలో ఒకరే రక్షణ పొందుతున్నారు ఒకరు రక్షణ పొందుతలేరు కాబట్టి వాళ్ళకు సమాధానం ఉండదు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు ఆశ్చర్యం ఏంటంటే గురించి ఉందాడా చెప్పండి చెప్పిండి అప్పుడు భార్యభర్తల గురించి ఉందా ఉందా తల్లి గురించి తండ్రి గురించి పిల్లల గురించి అంతే ఉంది కానీ సహోదరుల గురించి ఉంది కానీ భార్యభర్తల గురించి లేదు కదా ఎందుకు లేదు చెప్పండి ఆయన దృష్టిలో తల్లిదండ్రులు సహోదరులు అనేది లేదు కదా భార్యభర్తలు అనేది లేదు కదా ఆయన దృష్టిలో లేదు ఈ లోకంలో మనము శర్రంలో ఉన్నంత వరకు సంబంధాలు శరణం విడిచిపెట్టాక సంబంధాలు ఉండవు అందరము ఆత్మస్వరూపులం దేవుడి స్వరూపులం తయారైపోతుంది దేవతల్లా స్వరూపం ధరించుకుంటాం కాబట్టి రక్షణ సంబంధాలు అక్కడ ఉండవు అన్న విషయాన్ని వ్యాఖ్యలు చేస్తుంది కాబట్టి నువ్వు భర్త రక్షణ పొంది భార్య రక్షణ పొందకపోతే కూడా సమాధానం ఉండదు ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా భార్య రక్షణ పొంది భర్త రక్షణ పొందకపోతే ప్రతిరోజు సాయంత్రం వచ్చి భార్య అంతనే ఉంటాడు కాబట్టి సమాధానం ఉండదు అన్న విషయాన్ని వ్యాఖ్యం చేసుకోవాలా భర్త రక్షణ పొంది భార్య రక్షణ పొందకపోతే ఇల్లు గుళ్ళయిత ఉంటది కాబట్టి సమాధానం ఉండదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి సమాధానం ఎక్కడ ఉండదు ఏ కుటుంబంలో ఉండదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నీకు సమాధానం రావాలంటే ఒకటే మార్గం యేసు ప్రభు తప్ప ఎవ్వరు నీకు సమాధానం ఇవ్వరు నీ కుటుంబంలో కూడా తల్లిదండ్రులు కొట్లాడుకోకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లలు కొట్లాడుకోకుండా ఉండాలంటే భారవర్తలు కొట్టాడుకోకుండా ఉండాలంటే సహోదరులు కొట్టాడుకోకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఒకటే మార్గం ఆయన మార్గమే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు కాబట్టి ఆ మార్గాన్ని ఎన్నుకున్న వాడే సమాధానంలో వాడి హృదయంలో సమాధానం కదా నీ హృదయంలో పలోరచం ఎక్కడుందంటే నీ హృదయంలో ఉందంటాడు బయట లేదది కాబట్టి నీ హృదయంలో పలో రచన ఎప్పుడొస్తుంది అని నేను సంపూర్ణంగా నువ్వు స్వీకరించినప్పుడే కాబట్టి ఈ యేషాగు సంతతికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ దేవుడు విపది భేదంలు పెట్టించడం కోరిక ఏర్పరచుకున్నాడు కాబట్టి సర్పములు భేదములు పెట్టేది ఈరోజు ఎందుకు మతపరమైన క్రైస్తవ జీవితము గలిబిలిగా తయారైంది బబులునికి సాదృష్టం అని మనం కోరేవాళ్ళని అనిసాం వాటిపైనం మతపరమైన క్రైస్తవమే బబులు జీవితానికి సాదృశ్యం ఎందుకంటే ప్రతి మతంలో గలిబిలి అనిపిస్తుంది మరి ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో గలిబిలి ఎక్కడ నిచ్చినా గలిబిలే ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ మాదే కరెక్ట్ మీది రాంగు మీది తప్పు గలిబిలి ఎక్కడ గలిబిలి మనుషుల కల్పితాల్లో భూతముల బోధ దయముల బోధ చేత అంత గలిబిలి ఉంది అన్న విషయానికి అవకాశం చేస్తారు దేవుడు మనకి అదే రీతిగా మతేసువార్త పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసి చూడండి ఇది చాలా ముఖ్యమైన వాక్యం చూడండి మతేసువార్త పదవ అధ్యాయము ముప్పై వచనం తలంచకుడు నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చు తినే తలంచకుడి కానీ ఏం పంపిస్తాడు ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు చూడండి విభేదం అంటుండక్కడ ఇక్కడ ఏమంటుండే చివరికి ఖడ్గం అంటున్నాడు కాబట్టి మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలా ఖడ్గము ఎవరిది ప్రభు పంపిస్తున్నాడు కానీ ఆ ఎవరు ఏషవసంతతి సర్పములు అది ఇందాక ఇష్టం మనము ప్రాణం బృందం మారవధ్యాల ఇష్టం వాడికి ఖడ్గమిచ్చిండు దేవుడు అధికారం ఇచ్చిండు దేవుడు మరణం మీద అధికారం ఇచ్చాడు యోపు కాలంలో ఇవ్వలే మన కాలంలో అధికారం ఇచ్చాడు అందుకే లక్షలాది ప్రజలు లక్షల మంది క్రైస్తవులు మరణిస్తారు ప్రపంచాన్ని రోజు ఎప్పుడు కూడా చరిత్రలో అంతగా మరణించలే క్రైస్తవులు లక్షలు లక్షల ఎగిరిపోతారు ఐసిస్ అయితే ఎట్లా క్లీనప్ చేస్తుంది సిరియా సిరియాలో చాలా క్రైస్తవులు ఉంటారు సిరియా దేశంలో చాలా మంది క్రైస్తలు ఉంటారు మొత్తం క్లీన్ మొత్తం క్లీన్ పడవలే ఎగిరిపోతున్నాయి ఒక్కసారి బాంబేస్తే మొత్తం పడవలే ఎగిరిపోతున్నాయి మొత్తం క్రైస్తవులు హత మరణిస్తున్నారు హత సాక్ష్యం చెప్పడానికి కూడా వీలలేదు వాళ్ళు ఎందుకు మరణిస్తున్నారు ఖడ్గం దేవుడు పంపించండి ఇప్పుడు మన కాలంలో ఈ ప్రవర్శన నెరవేరుతున్నాయి కాబట్టి సమాధానము పంపం వచ్చిన తలంచకుడి ఖడ్గం అన్నాడు కాబట్టి గొప్ప జనం వెనకాల ఖడ్గంని పంపిస్తుండడు దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపిస్తుంది ఆ ఖడ్గమే సర్పము అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాం ఎందుకంటే సర్పం కాటేస్తుంది ఖడ్గం కూడా అంతే కదా ఖడ్గంతోనేస్తే ఒకటే కాట్ క్లీన్ కాబట్టి అవన్నీ చిహ్న ఒకటే అని గ్రహించాలి కాబట్టి యహస్కల గ్రంథము ఐదవ అధ్యాయములో చూస్తున్న వాక్యము మత పదవ అధ్యాయంలో చూసిన వాక్యము ఒకటే కాబట్టి గొప్ప వెంకల వెనకల ఖడ్గము పోక తప్పదు అది పంపించినవాడు మన ప్రభువే కాబట్టి ప్రభు ఈ విషయాలను మనం చూపిస్తుడు వీళ్ళు ఏ రీతిగా ఇవి నెరవేరుస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వర్షాలలో నేను కొంతకాలం నుంచి ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తున్నా ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు అవును అయ్యో ప్రభుత్వం ఇంతకుముందు కొంచెం ముందు దీన్ని ధనించక ముందు వార్త తీసుకొని మన ప్రభుయే కడ్గని పంపిస్తున్నాడు అని మనము ఇంట్లోసారి ధ్యానించినాం కదా మత్తవార్థులు ధ్యానించడం లూకాసు వార్తలు ధ్యానించడం ప్రాజ్ఞానం ధ్యానించినం కానీ ఇర్మియాకి వచ్చినప్పటికీ ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే ఏమని ప్రవక్తలు ఆ ప్రజలని మోసగించరు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు ఇర్మియాతో మాట్లాడతాడు ఏమనంటే ప్రభు అని యహోవా మీరు కడ్గము చుడరు మీకు క్షామము కలగదు ఈ చోటున నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేది ప్రవక్తలు వారితో చెబుచున్నారని నేను అనగా ఇర్మియాతో ఇర్మియాకి ఓ విషయం ఆశ్చర్యకరంగా ఉంది ప్రవ్వా నువ్వేమో ఖడ్గాని పంపిస్తా అంటున్నావు వీళ్ళేమో సమాధానం అంటే ప్రవ్వా అని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజు ప్రవక్తలు మొత్తం సమాధానం సమాధానం సమాధానం సమృద్ధి నీకంత సమృద్ధి దేవుడు అన్ని నీకు ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు నీకు అంతస్తులు ఇస్తాడు నీకు సమాధానం ఉంటుంది నీకు ఏ తెగులు రాదు నీకే కష్టం రాదు నీకే రోగం రాదు అట్లనే చెప్తా నేను ఒక పాశార్య తింటే నిన్న ఏం రోగాలు రావాలి అందరికి వచ్చిన రోగాలు ఆయనకు కూడా వచ్చిన రోగం తర్వాత ప్రవచించడం వానికి కూడా రోగం వచ్చింది నేను ఆయన గురించి తప్పలేక పెడతలేను కానీ ఈ వాక్యం ఎట్టని ఎలా మనం అర్థం చేసుకోవాలా ప్రవక్తలు ఈ రీతిగా ప్రవచిస్తున్నారు ఏంది మీకు సమాధానం సమాధానం కానీ బాగా చేసుకోండి సమాధానం సమాధానం చెప్తూ చంపుతున్నారు వీళ్ళు మీకు సమాధానం సమాధానం అని దోచుకుంటున్నారు ఉపాన్ అర్థం చేసుకోండి వాళ్ళని పీల్ చేస్తున్నారు వాళ్ళ కానుకలు వాళ్ళ ఆస్తులు అన్ని పీల్ చేసుకుంటున్నారు చర్చిలు ఓ రీతిగా ఆత్మీయ స్థితిలో చూస్తే వాళ్ళని పీల్చి పీల్చి వాళ్ళని అందరినీ ప్రాణాలు లేకుండా విడిచిపెట్టేస్తున్నారు ఒక స్థితి ఒక దశకు వస్తే వాళ్ళందరు అట్లనే తయారవుతారు అనే మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ కాబట్టి ఇర్మియాతో మాట్లాడతాడు దేవుడు ఇర్మియా ప్రవక్తలలో నేను గమనించింది ఇర్మియా ప్రవక్త ఒక్కడే బహుగా ప్రయాసంతో సేవ చేసిన ప్రవక్తలలో ఎందుకంటే నేను కొన్ని వారల నుంచి ఎర్మయా గ్రంథం ధ్యానిస్తున్నా ప్రతిరోజు పొద్దున్న లేసి అదే వాక్యాన్ని ధ్యానిస్తున్నాను ఎర్మియా గ్రంథం ఒక్కొక్క అధ్యాయం ధ్యానిస్తున్నాను దీర్ఘంగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలన్నాయి అందులో ఎందుకంటే బబులోని కాలం వచ్చింది నేను ఏర్పరచుకున్న ఈ ధ్యానము కొంతకాలం నుంచి ఎర్మియా ముగించాలనేసి నేను తీర్మానించుకున్నా కొంతకాలం నుంచి అదే ధ్యానిస్తున్నాను నాకు అవన్నీ కరెక్ట్ గా అతికినట్లు దొరుకుతా ఉన్నాయి అంటే అది దేవుని విధానం నేను తీర్మానించాలనేసి ప్ర ప్రభక్తలు అందరిలోకి వెళ్ళా బహుగా దుఃఖపడుతూ తన జీవితం అంతా ఏడ్చిన ప్రవక్త అయిన ఒక్కడే ఆయన కండ్ల ముందు ఇసల్పాలందరూ పట్టబడము మరణించడము భయంకరంగా శ్రమల పాలు కావడం ఆయన కండాల రక్తం ప్రవహించడం ఆయన కండాల చూసిడు చూసి ఏడ్చిన ప్రవక్త అయిన అందుకని ప్రవక్త అంటారు బైబుల్లో ఆయన ఇంగ్లీష్ లో వెయిలింగ్ ప్రాఫిట్ అంటారు అంటే విపరీతంగా ఏడ్చిండు ఆయన ఏడ్చి నేను ఏడ్చి ఏడ్చిన కండాన్ని వాచిపోయి అంటాడు వాక్యంలో కాబట్టి ఆయన మన ప్రభుకి సాదృశ్యంగా మన ప్రభు కూడా బాగా ఏడ్చినవాడు కదా కాబట్టి గెచ్చమైన తోటలో ఏడ్చిండు ఆయన వేదనకి చెమట కూడా రక్తరూపకంగా మారిపోయింది అంతగా శ్రమ పొందినవాడు అంటే హృదయంలో అంత వేదన ఉంది ఎందుకు మనుషులు నశించిపోతున్నారు తపన ఈ సల్పా నరకం పోతున్నారు అందరు మరణిస్తున్నారు అందరూ వేదన ఆయన కండ్ల ముందు దేశమంతా కొల్లగట్టబడడం ఆయన చూసి ఆయన ఎంతగా ప్రవచించి హెచ్చరించినా బుద్ధి ఒడు బుద్ధి తెచ్చుకోలేదు మీరు సమర్ మీరు సరెండర్ మీరు సరెండర్ కానీ నెబర్ వస్తుండు ఆయనకి మీరు దాసులు కాని లేకపోతే మీరు అందరు చచ్చిపోతారు అంటే ఎవడు విన్నాడు ఆయన మాట ఇర్మియం మీద నువ్వు నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన వాడు కావు అనేసి ఇర్మియాన్ని తిరస్కరిస్తారు వాళ్ళు కాబట్టి ఆయన వాక్యాన్ని తిరస్కరించేందుకు వాళ్ళందరూ అక్కడ మరణించడం మనం చూస్తాం కాబట్టి చూడండి ఇప్పుడు అయ్యో ప్రభు అయిన యోహోవా మీరు టడ్డము చూడరు మీకు క్షామము కలగదు ఈ చోటున నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేస్తేనా అని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారు అని నేను అనగా దేవుతో అంటున్నాడు ప్రార్థనలో ప్రవ్వా ఇదేంది ప్రవ్వ నువ్వేమో వారి మీదకి కడ్మకద్ది సరి కడ్గా అంటున్నావు వాళ్ళందరూ క్షామము మరణిస్తారు ఆకలికి రోగాలకి మరణిస్తారని నువ్వు అంటున్నావు ఈ ప్రవక్తలు ఏంటి ప్రవ్వ నీ పేరు చెప్పుకొని మీకు సమాధానం ఉంటది నెప్పు కద్ది సరే మిమ్మల్ని ఏం చేయలేడు వాడి వాడి ఇక్కడికి రాడు వాడిని దేవుడు శాశ్వతంగా తరిమేస్తాడు అని వాళ్ళు ప్రవచిస్తున్నారు అట్లనే ఉంది వాక్యం అట్లనే ఉంటుంది తర్వాత చూస్తాం అట్లా ప్రవచిస్తుంది ఏంటి అంటే ప్రవ్ ఈ ప్రవక్త పంపలేదు చూడండి యహోవా నాతో ఇతను ప్రవక్తలు నా నామంను బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు నాకు ఇది చాలా ఇది ఒక టెస్ట్ నా సమాధానం గురించి ప్రకటించే ప్రవక్తలని అబద్ధ ప్రవక్తలు అనేసి ప్రవ్యే అంటున్నాడు దేవుడు అంటుండ ఇక్కడ వాళ్ళందరూ అబద్ధం ప్రకటిస్తున్నారు దేవుడిని సమృద్ధిగా ఆశ్రించనుగాక నీ జీవితాంతం నీ సమాధానం ఉండునుగాక అని వాళ్ళు ప్రవచిస్తున్నారు వాళ్ళని నేను పంపలేదు ఈ రోజు ప్రపంచం ఇదే కదా బోధ ఏ టీవీ ఛానల్ చూసినా ఇదే కదా బోధ చూడండి ప్రవక్తలు నా నామంను బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు నేను వారిని పంపలేదు గొప్ప గొప్ప సేవకులు ఈరోజు ఎన్ని అద్భుతాలన్నా చేయని నేను వారిని పంపలేదు మీరెవరో నాకు తెలియదు నేను పంపకపోతే మీరెవరో నాకు తెలియదు వారికి ఆజ్ఞ నేను వారితో మాట్లాడలేదు నేను వారు అసత్య దర్శనమును శునమును మాయాతంత్రమును తమ హృదయమున పుట్టించిన వంచనను ప్రకటన చేయించున్నారు ఎప్పుడైనా మీరు ఈ వాక్యం ధ్యానించరా మూడు విషయాలు చూడండి ఈ ప్రవక్తలు గొప్ప గొప్ప ప్రవక్తల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు వీరిలో మూడు విషయాలు చూపిస్తుండ్రు దేవుడు మాట్లాడుతుడు మనకి అర్థం కావడానికి వరకు దేవుడు ఆ విషయాలు చూపిస్తుంది చూడండి మరోసారి వాళ్ళ వాళ్ళు వారితో వారిని నేను పంపలేదు వారికి నేను ఆజ్ఞ ఇవ్వలేదు వారితో నేను మాట్లాడలేదు నేను వారిని పంపలేదు వారికి నేను ఆజ్ఞ ఇవ్వలేదు నేను వారితో మాట్లాడలేదు తర్వాత చూడండి కాబట్టి ఏమైంది వారు అసత్య దర్శనం చూసిండ్రు అంటే అబద్ధ దర్శనం చూసిండ్రు తర్వాత ఏం చూసి చూడండి శకునం చూసేరు అంటే మంత్రగాయన దగ్గరకు పోయినరు దాని తర్వాత మాయా తంత్రములు నేర్చుకున్నారు మంత్రాలు నేర్చుకున్నారు నేను మీ జ్ఞాపకముందు కొన్ని సంవత్సరాల క్రితం ఒక వాక్యం ప్రకటించిన క్రిస్టియన్ విచ్్రాఫ్ట్ క్రైస్తవ మంత్రము అని ఉంది అనుకుంటే ఇంటి నెట్లో రికార్డింగ్ క్రైస్తవ మంత్రం పాస్టర్స్ ఎట్లా మంత్రాలు చేస్తారన్న విషయం అది చాలా కష్టం ఎందుకంటే బయట చర్చిలు భరించలేవు వాక్యం ఎప్పటికీ భరించలేదు ఎట్లా మంత్రిస్తారు అన్న విషయాన్ని దేవుడు మనకు చూపించిన రోజు ఇక్కడ మళ్ళా చూపిస్తుంది నాకు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ వాక్యం తగిలింది అంటే దగ్గర దగ్గర ఐదారు సంవత్సరాల తర్వాత ఈ వాక్యం తిరిగి వీళ్ళు ఈ ప్రవక్తలు మంత్రాలంట చూడండి మొన్నసారి మాయా తంత్రమును తమ హృదయం పుట్టించిన వంచనను ప్రకటన చేయించినారు వీళ్ళు ఏం ప్రకటిస్తున్నారు తెలుసా అసత్యం దాని తర్వాత శకునములు మాయా తంత్రం అంటే వీళ్ళ వీళ్ళ నోట మంత్రాలు అని చెప్తున్నాడు అంటే దయ్యాల ఆత్మలు ఉన్నాయి వీళ్ళలో తర్వాత ఏమంటున్నాడు వాళ్ళ హృదయంలో పుట్టి పుట్టిన వంచన అంటే తెలుసా మీకు వంచన అంటే మోసపు ఆత్మ లేక మోసము అని అర్థం వాళ్ళ హృదయంలో మోసము అంటే ఈ ప్రవక్తలు ఎప్పుడో మోసపోయారు వాళ్ళ సేవ జీవితంలో ఎప్పుడో మోసపోయారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి సర్పంలో ఎట్లా ఉంటాయి విషయాన్ని ఇక్కడ చూసుకోండి మీరు బాగా మనం సర్పంలో బుద్ధి ఉండద్దు మనకి మనకి అగ్రస్థానాల వద్దు ఆడంబరమైన జీవితం వద్దు ఎర్రదనం మనకు అవసరం లేదు మనము ఆత్మలో జీవించాలా అందరూ ఆత్మలో ఆయనని స్తించాలా దేవుడు ఆత్మ ఆయన ఆరాధించాలి ఆత్మతో సత్యంతో ఆరాధించాలా నీకు పేరు ఊరు అవసరాల అవసరమే లేదు నీకు పర్టికులర్ మంచి డ్రెస్ గుర్తింపు అవసరమే లేదు నీటి గుండాలా మనుషుల మీద కరెక్టే కానీ నేను గుర్తింపు ఉందన అవసరం లేదు నీకు ప్రభు ఒక్కడు గుర్తిస్తే చాలు నేను నిర్మియా కానీ ప్రభు ఆయనని గుర్తించింది అంతమంది ప్రవక్తలను ధృవీకరించండి కానీ ఇర్మి అని గుర్తించండి ప్రభు ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోవాలి ప్రవ్వా నేను అట్లా ఉండగలనా ఇర్మియా లాగా నేను కూడా బాధతో వేదనతో ఓదార్పు వేదన నా హృదయంలో ఉంది ప్రవ్వా గొప్ప మరణించబోతున్నారు అది అది ఊహిస్తే నా ఒళ్ళు జల్దరిస్తుంది అరికళల నుంచి వణుకుడు గుర్తుంటుంది ఎందుకంటే అవి చెప్పబడి కూడా ఇప్పుడు మనం చూసినాము ప్రపంచమంతటా మొత్తం గల్ఫ్ కంట్రీస్ లో మయమైపోతున్నారు క్రిస్టియన్స్ అదే కాదు యునైడ్ స్టేట్స్ ఎవరన్నా విన్నారా అదొకప్పుడు క్రైస్తవ దేశం ఇప్పుడు కాదు అది ఇంగ్లాండ్ ఒకప్పుడు క్రైస్తవ దేశం ఇప్పుడు ఇంగ్లాండ్ దేశం క్రైస్తవ దేశం కాదు యూరోప్ అంతా ఒకప్పుడు క్రైస్తవ దేశాలు ఈ రోజు కావు అవి అవి ప్రభుని సంపూర్ణంగా ధృవీకరించేసినాయి కాబట్టి ఇప్పుడు భ్రష్టాత్వానికి అవి సిద్ధమైపోతున్నాయి క్రైస్తవులు ఎక్కడక్కడా మరణించడం మనం చూస్తున్నాం యునైటెడ్ స్టేట్స్ లో కొత్త నీస్ ఇప్పుడు అమెరికాలో ఏందంటే యేసు గురించి ఎవడు మాట్లాడినా ఆఫీస్ లో అని ఉద్యోగం కానీ అంత భయంకరంగా కాలానికి మనం వచ్చేసినాం తర్వాత నువ్వు బైబిల్ తీసుకొని రావద్దు ఆఫీస్కి ఒకప్పుడు క్రైస్తవ దేశం అది ఇప్పుడు ఎట్ట తయారైపోయిందో చూసుకోండి గవర్నమెంట్ రూల్ అది పోలీసు అరెస్ట్ చేస్తున్నారు అని బైబిల్ తీసుకొని వస్తే ప్రభు గురించి నీ ఆఫీస్లో ఎవరికి చెప్పద్దు రక్షణ సందేశం చెప్తే ఇమ్మీడియట్లీ పోలీసు అరెస్ట్ చేస్తున్నారు అంటారు స్థితికి ఒబామా తీసుకొచ్చాడు ఆ దేశ నీరజ్ సరే ఒబామా ఏముంది ఓమాను కూడా దేవుడు ఆ రీతి నడిపించింది అంతే ఎందుకంటే వాళ్ళు తీర్మానించారు అట్లా జీవించడానికి ఓబామా కూడా ఎవరి చెప్పాలంటే బయటికి ప్రజల కొరకు దేవుని శుద్ధిస్తుండే కానీ వాడు కూడా దేవుడిని నమ్మని కానీ ఆ రీతిగా దేవుడు అందరినీ జమ చేస్తుండే ఎందుకంటే సర్ఫలం జమ చేయకపోతే ప్రపంచం అంతటా పోవు ఎందుకు దేవుడి బిడ్డలకు వ్యతిరేకమైన రాజులని అధిపతుల లాగా ఏర్పరచుకుంటున్న దేవుడు ఎలక్షన్స్ లలో మీకు ఇప్పుడన్నా మీరు ఉపాస ఉండి ప్రార్థన చేస్తారు వానికి వ్యతిరేకంగా అయినా వాడే ఎన్నుకోబడుతున్నాడు వాడే మెజారిటీతోని విజయం పొందుతుడు నీకు అర్థమవుతుందా ఎందుకో మీరు ప్రవచనానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నారు ప్రపంచమంతటా ఎర్ర గుర్రాలు అవి ప్రజలని ఏలాల్సిందే మరణం మీద దానికి అధికారం ఇచ్చాడు దేవుడు నువ్వు దానికి విరోధంగా ప్రార్థన చేస్తున్నావు వాళ్ళు మారరు సర్పములు ఎప్పటికి మారవు అవి అవి పోవు పోయే వాడిని కొనియావు ప్రభు అవి ఎప్పటికీ వాళ్ళకి నువ్వు వ్యతిరేకంగా ప్రార్థించేది లేదు దేవాలను రక్షించి ప్రభు అని ప్రార్థన రక్షణ పొందరు ఎత్తి పరిస్థితులు పొందరు ఎందుకంటే వాళ్ళు తీర్మానించుకున్నారు ఆ రీతిగా అబద్ధాన్ని వాళ్ళ హృదయంలో వంచన పెట్టుకున్నారని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి పదిహేను వర్షంలో కావున నేను వారిని పంపక నా నామంను బట్టి ఖడ్గమైనను క్షామైనను ఈ దేశంలోనికి రాదని చెప్పు అబద్ధ ప్రవచంలో ప్రకటించే ప్రవక్తలను గూర్చి యహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఏమని ఆ ప్రవక్తలు కడ్గం వలను శ్యామం ఇది ఇప్పుడు మీకు అర్థం కాల సర్పంలోని ఫస్ట్ కడ్గం దేవుడు ఇది నేను మీకు ఎన్నిసార్లు చూపించాను నేను అశ్వరు రాజులని ఇసల్పల్లి మీదకి వ్యతిరేకంగా లేపిన దేవుడు దాని తర్వాత అశ్వరిని నిర్మూలించడం కొరకు బబుల రాజుని లేపింటి దేవుడు దాని తర్వాత బబులు మీదకి ఒకసారి ఐగుప్తుని లేపిండు దేవుడు చరిత్రలో మనం చూస్తాం ఇవన్నీ ఇర్వ్య కాలంలో ఐగుప్తు మీదికి వ్యతిరేకంగా బబులున్ లేపిండు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఈ ఐగుప్తుకి సపోర్ట్ పోతారు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు బబులున్ రాజుని ఐగుప్తు మీద అధికారం ఇస్తాడు అప్పుడు పోయి ఆ పరోరాజులను అందరినీ చంపేసి ఐగుప్తుని ఓడగొడతాడు బబులు రాజు ఇవన్నీ మనం చూస్తుంటాం అంటే అర్థం ఇప్పుడు అర్థం చేసుకున్నాడు బాగా ఒక రాజుని లేపుతాడు దేవుడు ఇంకొక రాజ్యానికి బుద్ధి చెప్పడానికి కొరకు ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం కి బుద్ధి చెప్పడానికి లేపుతాడు దాని తర్వాత ఆ ఏ రాజ్యాన్ని ఆయన చేతిలో వాడుకుండో దానికి ఇంకొక రాజ్యానికి అప్పగిస్తాడు మీరు ఇప్పుడు చేసుకుంటున్నారా ఎవరినైతే ఆయన పనిష్మెంట్ కొరకు వాడుకుంటుండో వారికి తిరిగి పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు ఎందుకు ఆ విషయం బాగా అర్థం చేసుకోండి అసురు మీద ఒకసారి ఆయన అషుడు నశించుకోవద్దనేసి నినివే క్యాపిటల్ సిటీ ఎవడా లేదు నినివే నశించుకోవద్దనేసి దాని యోనా లేపితే నివే రక్షణ బొదుతుంది వంద సంవత్సరాల తర్వాత నాశనం అయిపోయింది అది చూసిన మనం నా హోము గ్రంథం కష్టపడికి యోనాకి నా హోంకి సంవత్సరాలు తేడా యోనా ప్రకటించినాక వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు ఉపాసాలుండి గోరె పటలు ప్రార్థన చేశారు రక్షించిన దేవుడు ఆ అది అనిల దేశం అది దాని తర్వాత ఆ దేశం నామరూపం లేకుండా అడ్రస్ అయితే అసూరు ఈరోజు అశ్వరు మీదకి బొలుని లేపిన దేవుడు అశ్వరుని ఇసల్ మీదకి లేపిన దేవుడు మళ్ళా అశ్వరిని బబులర్కి అప్పగిస్తాడు ఏ రాజునైతే ఆయన చేతిలో వాడుకుంటుండో అదే రాజని ఇంకొక రాజ్యకి అప్పగిస్తుంది అది విధానమైనది ఎందుకో మీరు అర్థం చేసుకోవాలా ఫోరకి అవకాశం ఇచ్చిండి ఫర బుద్ధి తెచ్చుకున్నాడా తెచ్చుకోలేదు కాబట్టి అవకాశం ఇచ్చినాక కూడా వాడుకోకపోతే ఇంకొకరికి అప్పగిస్తాడు అది విధానం ఎందుకంటే ఆయన డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఇక్కడ శిక్షిస్తే ఎవడున్నాడు సుధమగుమరం ఉందా ఆయన డైరెక్ట్ శిక్షించిండు కదా దాన్ని పరోకం నుంచి బ్రించున్నట్టు దాన్ని అగ్నిగంధ కమ్లు అగ్ని గంధకం నుంచి మొత్తం కాల్ చేసినాయి ఈ రోజు కూడా ఉంటాయి అవి అగ్ని గంధకాలు ఆ భూమిలో నాటుకపోయి ఇంతెత్తున కొన్ని మీటర్స్ లోపల వర్కు అది మాడిపోయి బూడిదే అది ల్యాండ్ ఒక చెట్టు కూడా మొలవదని ఉంది బైబుల్లో అట్లనే ఈ రోజుకి ఈ రోజుకునే అవన్నీ ఎవిడెన్సెస్ ఈ రోజుకి కూడా మాడిపోయి అంత బూడిదే బూడిదే ఉంటుంది ఆ భూమిని ఇట్లా తీస్తే అంత బూడిద వస్తుంది దాంట్లో అంతా ఇప్పటికొనే అగ్ని ఆ కుమ్మడి రాళ్ళు అగ్ని అంటే సల్ఫర్తో ఉంటుంది అది ఆ సల్ఫర్ మంట అది ఆ సల్ఫర్ రాళ్ళు ఇప్పటికీ ఆరిపోయి అందులో ఉన్నాయి మంటలో ఇప్పటికి కూడా అవి కొన్ని లక్షల కళలో చదరంగాలలో ఉన్నాయి అవన్నీ సరే దాని గురించి మనం అంత తీరుగా ధ్యానించడానికి తెలియదు మన టైం అయిపోతుంది కాబట్టి ఈ ప్రవక్తలు అందరూ అబద్ధాన్ని ప్రవచిస్తున్నారు కాబట్టి వారిని నేను ఖడ్గంగా వాడుకుంటున్నా అనేసి చెప్తున్నాడు తర్వాత వారిని నేను ఖడ్గానికి అప్పగిస్తా అంటున్నాడు ఎవరినైతే ఖడ్గంలాగా వాడుకుంటుండో అంటే గొప్ప అందరు వాళ్ళు హతమార్చినాక వాళ్ళందరినీ దేవుడు మళ్ళీ హతమార్స్తాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండడు సర్పంలను వాడుకుంటున్న చేతిలో తన బిడ్డలకి బుద్ధి చెప్పడానికి కొరకు దాని తర్వాత సర్పం శాశ్వతంగా నరకానికి పంపిస్తుండో అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండడు అదే విషయం సరే మనం దాన్ని ఇక్కడికి మనం ముగించుకుంటాం వచ్చేవారము ఉపాధ్యాయ గ్రంథాన్ని మనం తిరిగి ధ్యానించబోతున్నాం వచ్చే వారము ఉపాధ్య గ్రంథంలో ఈ ఏషావు సంతతికి సంబంధించిన లేక ఈ సర్పంలు ఎట్లా జీవిస్తాయి ఎట్లా గొప్ప జనాన్ని మరణంకి అపగిస్తాయి అన్న విషయాన్ని మీకు వచ్చే వరం చూపించబోతున్నాను అది ధ్యానించాలంటే మీరు అబద్య గ్రంథాన్ని ధ్యానించి రావాలి అదొకటి అధ్యయం కాబట్టి మీకు సునీయాసంగా మార్నింగ్ లేసి ఒక అర్ధ గంట సేపు దాన్ని చదివేస్తే అయిపోతుంది మీకు ఎక్కడెక్కడ దేవుడు బయలుపాటు ఉంటాడు అక్కడ పాయింట్స్ అన్ని రాసేసుకుండా ఒక పుస్తకంలో వచ్చేవారం దాన్ని ధీర్ఘంగా ధ్యానించినప్పుడు మీకు అవన్నీ ఒకేసారి కలిసి వచ్చినట్లుంటాయి అంటే ఇది ప్రభు వల్నే కలిగిందని కాబట్టి అటువంటి వాక్యము అటువంటి సాక్ష్యం దేవుడు మనకు ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తాం పరుషులకు దేవా వదనాలు వేసేయాల మరోసారి మీ కృపణ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని జకర గ్రంథంలోని ప్రవచనం ధ్యానించడానికి మీకు అవకాశం ఇచ్చినారు దాన్ని బట్టి మీకు వందాలి ఎర్ర గురు సంబంధించిన బోధ దాని మీద కూర్చున్న అబద్ధ ప్రవక్తకు సంబంధించిన బోధ మేము ధ్యానించినాం ప్రవ్వా అబద్ధ ప్రవక్త ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని మీరు మాత్రం మాట్లాడుతున్నారు అది ప్రపంచమంతటా విస్తరించింది రెండు ఆరు వందల పదిహేను సంవత్సరాల ఇంచుమించు తరు తర్వాత ప్రపంచమంతటా విస్తరించిన ఈ గుర్రాల్ అని మీరు మాకు చూపిస్తున్నారు ప్రవ్వ మతము మొత్తము కలుషితమైపోయింది ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెంలో పిండి ఆ మూడు గుంపులు కులిసిపోయినాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ప్రవ్వా కానీ నీ సొంత బిడ్డలే వీటిని స్వీకరించలేని స్థితిలో ఉన్నారు నిన్ను నమ్ముకున్న బిడ్డలే దీన్ని తృనీకరిస్తున్నారు ప్రవ్వా నీ సొంత ప్రవక్తలే మీరు ఏర్పరుచున్న ప్రవక్తలే దీనికి వ్యతిరేకంగా అబద్దాలు ప్రకటిస్తన్నారు ప్రవ్వా మరి విశేషంగా మా గురించి కూడా వాళ్ళు అబద్దాన్ని ప్రకటిస్తారు వారిని దేవుడు ఏర్పరచుకోలేదు వాళ్ళు ఇంటర్నెట్లలో అక్కడిక్కడ పోయి నేర్చుకుని వచ్చి ప్రకటిస్తూ ఉంటారు అని మా మీద నిందలు మోపుతున్నారు ప్రవ్వా అయినా కానీ మేము చలించాం మేము జడియం మేం బెదరం ఎందుకంటే మేము ఏం రాజ్యాలు కట్టుకుంటలేం మాకంటూ గుర్తింపు లేదు ప్రవ్వా మా గుర్తింపు మీరే కాబట్టి మేము మీలో స్థిరంగా ఉన్నాం కాబట్టి మేము దేని విషయంలో చింతించాము ఎవరు మమ్మల్ని కించపరిచినా మేము బాధపడం ఎందుకంటే మాకున్నది బాధ ఒకటే మీరు ఎలిచినేమో చూసినప్పుడల్లా ఏడ్చినారు గొప్ప జనంని చూసినప్పుడల్లా మీరు పశ్చాత్త వాళ్ళ వాళ్ళ పట్ల ఎంతో జాలి విప్పించినారు అదే హృదయము మాలో ఉంది ప్రభావ మా బాధ కూడా అదే మా వ్యక్తిగతమైన జీవితం గురించి మేము ఎప్పుడు బాధపడం అవి క్షణంలో ఉంటాయి క్షణంలో మాయమైపోతుంటాయి కానీ ప్రభా గొప్ప జనం అందరూ హతసాక్షులు లేక మరణించబోతున్నారు వాళ్ళు అబద్దాలని ఆశ్రయించినారు ప్రవ్వా అబద్ధాలను నమ్మినారు ప్రవ్వ వారి ప్రవక్తలు అబద్దాలు ప్రకటిస్తుంటే వాటినే సత్యం అనుకొని వాళ్ళు వాటి ఆ అబద్ధంతో నిబంధన చేసుకున్నారు ఆ రీతిగా మరణంతో నిబంధన చేసుకుంటున్నారు ప్రభావ వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ మరణించాల్సిందే అని మీరు చూపిస్తున్నారు వారి పట్ల కనికరం చూపించమని క్షణం మేము ప్రార్థిస్తున్నాం నైనా వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా వారి వాక్యలను చూచలాగన వారి ఆత్మీయ నేత్రములను విపమని ప్రార్థించిన వేసయా ఆ యువ దేవతని గద్దించమని ప్రార్థించినా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులను ఏసన్న పాతంలో బంధించండి ప్రవ్వ గొప్ప చిన్న వీటిని చూచులాగిన శాపరండి అయినా ఈ సత్యాన్ని గ్రహించకపోతే మా ప్రయాసం కూడా వ్యర్థమైపోతుంది ప్రవ్వ కాబట్టినైనా సర్పంలో వల్లే ఉండకుండా ప్రవ్వ మిమ్మల్ని నిండు మనసుతో సేవించి ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి ఓ ప్రవ్వా మీ యొక్క భారము తేలికైంది మీ కాడి చానా ఓ ప్రవ్వా సులభమైంది కాబట్టినైనా మీ యొక్క కాడిని మేము మోసలాగా సేపడమని ప్రార్థిస్తాం మా సిలువను ఎత్తుకొని మేము ముందు పోలాగా చేపడమని ప్రార్థిస్తాం ప్రతి దశలో మీ సహాయం మాకు అవసరం అయినా మా తలంపులు కావు ప్రవ్వ మీ తలంపులకు మేము చోటు మా శక్తి కాదు ప్రభ మీ యొక్క ఆత్మకు మేము చోటు ఇవ్వాలా మీ యొక్క ఆత్మ నడిపి మాకందరినీ దయచేసి మీరు ముఖ్యంగా ప్రవ్వ ప్రతి కష్టం నష్టం ఎరుకు ఇబ్బందుల నుంచి మాకందరికి విడుదల దయచమని ప్రార్థిస్తాం పాముల వల్లే వివేకులై ఉండడి పౌరంలో వల్లే నిష్కలంకులై ఉండేది అని మీరు చెప్పినారు నాయన కాబట్టి మేము జాగ్రత్తగా ఉండాలి ఈ మా కుటుంబంలో విషయంలో మా ఉద్యోగ మా స్నేహితులతో పాటు మా బంధువులతో పాటు మేము ఉన్నప్పుడు మేము జాగ్రత్తగా ఉండేలాగా మా నోటికి చిక్కం పెట్టుకుని ఉండేలాగా చేపడంటీ విస్తారమైన దోషంలో మాటలలో దోషం ఉండక మానదని మీరు అన్నారు కాబట్టి మేము విస్తారంగా ఈ లోకమైన విషయాలు మాట్లాడకుండా ప్రవ్వా అవకాశం కొద్దీ మీ యొక్క వాక్యాలను మేము అనేక ప్రకటించాలా అటువంటి సేవలు నడిపించి మీరు ఆకపోర్చుకోమని మేము ఇంటికి బయలుదేరుతుండగా మీ యొక్క దూతల కాపుదయచేసి నడిపించండి ప్రతి ఆటంకం నుంచి మాకు వేలు దయచేసి మీకు శాసనం నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామంగా ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్